దానికి చెప్పిన సమాధానం ప్రకారంగా వివేకము నిర్ధారితమయ్యిందని మనం సిటిల్ చేసుకున్నట్లయితే దాని వలన కర్మవాదుల భావనలకి కష్టం కలుగుతుంది కర్మవాదికి కర్మను ఎలాగోలా నిలబెట్టాల్సి ఉంటుంది కానీ ఇలా వివేకం చేసేసి సో ఎవడైతే ఆ వివేకము లేనివాడు ఉంటాడో దేహాభిమానము ఉంటాడో వాడికి కర్మయోగమని ఈ దేహాభిమానం మనకు అతీతమైనటువంటి ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉండేటువంటి ఆ అర్హత కలిగిన వ్యక్తికి కర్మ రైకామ్య కర్మలను అనుష్టిస్తూ కూర్చోవటం ఏమి ఉండవు కర్తృత్వం కూడా వివేకం లేకపోతేనే కర్తృత్వం ఉంటుంది వివేకం ఉంటే కర్తృత్వం ఎందుకు ఉంటుంది దేహమే నేను మనస్సే నేను నేను నా మనస్సు నేను నా దేహము అని ఎవడైతే ఆ రకమైన కన్ఫ్యూషన్లో ఉంటాడో వారికి కర్తృత్వము కర్తృత్వం ఉన్న చోట కర్మలు కర్మలకి ప్రేరణ కామనలు కామ్యకర్మలు అలా వద్దని చెప్పేసి శాస్త్రము కర్మయోగము మొత్తం వ్యవస్థ అంతా ఉంటుంది వివేకంలో ఉన్నవాడికి ఆ వ్యవస్థ ఏ కాబట్టి సుశారీరము కేవలం కర్మ పుర్వన్న ఆత్మవతి కిల్ దిషం అనే ఆ విధమైనటువంటి వివేకావస్థలో నవద్వారీ పురే దేహే నైవకున్న కార్యం మీరు ఆ వివేకంలో ఉన్నవాడు సాంఖ్యయోగ నిష్టలో ఉండి ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు అని స్పష్టమైన వివేకం సో ఈ సాంఖ్యయోగము అనేదాన్ని ఒకదాన్ని ఒక దాన్ని స్వీకరించినట్లయితే ఆ అవస్థ ఎందు వ్యక్తికి కర్మలు ఉండవు అది కర్మవాదులకు అంగీకారం కాదు కర్మలతో సంబంధం లేని స్థితిని ఒప్పుకోరు కర్మవాదులు ఒప్పుకోరు శాస్త్రం కాదు కర్మవాదులు ఒప్పుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే కర్మలతో సంబంధం లేని స్థితిలోకి కూడా కర్మలని ముడిపెడతారు ఏదో కింద మీద ఒకటి కర్మలను ముడిపెడతారు కర్మ ఏదో ఒక కర్మ ముడిపెడితే అది కర్మ మీమాంస యొక్క సిద్ధాంతం ఉంటుంది కర్మకే ప్రధానంగా కట్టుబడి ఉంటారు సో ఆనాడు ఈనాడు కూడా ఈ ధోరణి ఉంటుంది కర్మ చేయని వాడిని చూస్తే లోకువే అందరికీ కూడా ఏదో కర్మ చేసుకుంటే కొంత చూసేవాడికి కూడా కొంత నిండుగా ఉంటుంది ఏ కర్మాలేదో ఆత్మస్వరూపడును అంటే లోకు సో అదొక అదొక డిసడ్వాంటేజ్ అని కూడా భ్రమపడతారు చాలామంది సరే ఈ సమాచారం మనం చూసాము చూస్తాం కూడా కేత్తు అంటే కర్మవాదులు జ్ఞానము తెలుసున్న వల్లే జ్ఞానం మీద ప్రీతి ఉన్నది జ్ఞానాన్ని పూర్తిగా తిరస్కరించారనే అభిప్రాయం కాదు కానీ కర్మల ఎందుండే ఆ కర్మల మీద వ్యామోహం ఉంది ఇలా మీకు ఇక్కడ చోటు ఉంది మీరిద్దరూ ఇలా వచ్చేసండి గీత క్లాస్ కోసం వచ్చారమ్మా బాస్ ఇలా ఇలా కూర్చారు సో భతృప్రపంచాచార్యులను ఒక ఆయన ఉన్నారు ఆయన శంకరుల యొక్క పూర్వకాలినులు ఆయన జ్ఞానం ముందు ప్రీతి గలవారు ఉపనిషత్తులకి వాటికి వ్యాఖ్యానాలు రాశారు ఆయన వృత్తి గ్రంథాలని రాశారు జ్ఞానముందు ప్రీతి ఉంది కానీ కర్మని విధులు పెట్ట బుద్ధి కాదు కాబట్టి కర్మకి జ్ఞానానికి ఏదో ఒక ముడి పెట్టి ఆయన చెప్తూ ఉంటారు ఆయన అనుయాయులు చాలామంది ఉండేవారు శంకరుల కాలం నాటికి వాళ్ళందరినీ ఖండించటం అనేది గీత భాష్యంలో ప్రధానంగా జరుగుతుంది గీత భాష్యం అంటేనే కర్మ మీమాంసానికి ఖండనం గీత అంటేనే అది ఇట్ ఈస్ లైక్ దాట్ సో ఆ పుస్తకంగా ఉన్నాము అందా ముఖే చిత్రు అర్జునశ ప్రశ్నార్థము అన్యథా కల్పయు ప్రతికూలం భగవత ప్రతివచనము వర్ణయంతి కొంతమంది అంటే వృత్తికారాదులు వారి అనుయాయులు వారు ఏం చేస్తున్నారంటే అర్జునశ ప్రశ్నార్థం అన్యథా కల్పయట్లా అర్జునుని ప్రశ్న చాలా యోగ్యమైన ప్రశ్నయే దానికి ఏదో లాజిక్ ఉంది కరెక్ట్గానే వేశాడు ప్రశ్న అన్నట్టుగా కల్పిస్తాడు కన్ఫ్యూజ్ అయ్యి వేశాడు అన్నట్టుగా కల్పించరు అలాగే కల్పించి ఎప్పుడైతే అర్జునుని ప్రశ్నకి కన్ఫ్యూషన్ కారణం కాదు అని మీరు ఎప్పుడైతే అన్నారో శ్రీకృష్ణుడు చెప్పే సమాధానం వివేకపూర్వకంగా ఉండదు ఇంకా సన్ఫ్యూషన్ ఉంటే వివేకం ఉంటుంది అవివేకం వల్ల ప్రశ్న వస్తే వివేకం సమాధానం అవుతుంది ప్రశ్న అవివేకం వల్ల వచ్చింది కాదంటే అప్పుడు వివేకం సమాధానం ఎందుకు అవుతుంది కాబట్టి భగవంతుని భగవంతుని అంటే శ్రీకృష్ణుని యొక్క సమాధానం కూడా ప్రతివచనం కూడా ఆ ప్రశ్నకి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగానే ఉంటుంది మొత్తం వ్యవస్థ కూడా చనిపోతుంది అర్జునుని ప్రశ్నకి ఎప్పుడైతే మీరు తప్పర్థం చెప్పారో దానికి చెప్పే సమాధానం కూడా తప్పుదారిలో పడిపోతుంది ప్రతికూల దారిలో పడిపోతుంది సో ఆ విధంగా అప్పుడు ఆ సమాధానాన్ని ఏదో కింద మీద పెట్టి దాన్ని మళ్ళీ ట్విస్ట్ చేసి డిస్ట్రాప్ట్ చేసి రిప్లైలోకి చెప్పాల్సి ఉంటుంది శ్రీకృష్ణుడు సుస్పష్టంగా సాంఖ్యయోగము కర్మయోగము అనే రెండింటి యొక్క విభాగం చేసి పెడతాడు ఆ విభాగాన్ని విభాగం కింద ఉండనివ్వకూడదు ఆ కర్మయోగం నుంచి కర్మం తీసుకెళ్లి సాంక్ష్యంలో ముడిపెట్టాలి సాంఖ్యంలోంచి వివేకాన్ని తీసుకొచ్చి కర్మయోగంలో ప్రవేశపెట్టాలి ఆ విధంగా దాన్ని ఇటు కూడా పాడు సందర్భం వస్తుంది అలాగప్పుడైతే వ్యాఖ్యానం చేశారో అప్పుడు మొత్తం గీత యొక్క పరిస్థితికి ప్రతికూలమైనటువంటి వ్యవస్థ ఉంటుంది అని చెప్పారు దాన్ని అంతనే చెప్పబోతున్నారు కదా కొంచెం మీరు ఓపిక్ పట్టి దీన్ని అవకాశం ఓపిక చూడాలి మామూలుగా ఏదో పురాణ కాలక్షేపంలాగా ఉంటుందని అనుకోవద్దు ఈ వాక్యాలు సాయం పట్టాలి శుక్ర ఓకే తా ఆత్మనాబ్రంథే గీతాథో నికూల పునః ప్రశ్న ప్రతివనయ అర్థం నిరూపయ నిజానికి ఈ వృత్తికారులు ఏం చేశారంటే రెండో అధ్యాయంలో అశోచ్యాలంలో శోచస్వం దగ్గర అక్కడ తర్వాత అక్కడ ఏమని వస్తుందంటే దేహము నీరు కాదు దేహముంది ప్రకటమయ్యే చైతన్యము నీరు కానీ దేహము నీరు కాదు అని చాలా బలంగా శ్లోకాలు ఉన్నాయి అక్కడ ఎలా వస్తుంది దేహి నోస్మి కౌమారం యవ్వనం జర ఇత్యాదులు తర్వాత అశోచ్యానము శోచస్వం నత్వం నత్వం జాతు నాశం అని శ్లోకాలన్నింటిలో కూడా దేహము నీవు కాదు దేహమును అతీతమైనటువంటి చైతన్యము లేక ప్రాణస్తత్వము నీవు ఉంటుంది అదంతా వివేకపూర్ణంగా ఉంటాయి ఆ శ్లోకాలన్నీ కూడా దానికి సంబంధ గ్రంథాన్ని రాశారు ఆయన గ్రంథం ఆయనకు ఉపోద్ఘాతం ఏదో రాయాలి కదా మరో ఆయన ఆ ఉపోద్ఘాతంలో ఆయన వివేకాన్ని మెయింటైన్ చేస్తూ రాశారు ఎందుకంటే అక్కడుండే శ్లోకాలు అలా ఉన్నాయి ఆ శ్లోకాల దగ్గర కలగాపులకం చేసి పెట్టి అప్పుడు ఆ శ్లోకాలు వ్యాఖ్యానం చేస్తే అది అది అనుకూలంగా ఉండదు ఆ శ్లోకాల దగ్గర వివేకాన్ని మెయింటైన్ చేశారు ఆయన వృత్తికారులు ఆ అధ్యాయం పూర్తయింది డెబ్బై శ్లోకాలు పూర్తయ్యాయి కర్మయోగంలోకి వచ్చాం వచ్చేప్పటికి అర్జునుడు ప్రశ్న వేశాడు ఏ వివేకాన్ని అక్కడ మెయింటైన్ చేస్తూ వ్యాఖ్యానం చేశారో ఆ వివేకాన్ని ఎక్కడ మెయింటైన్ చేయాలి ఆ మెయింటైన్ చేసినప్పుడు అర్జునుడి ప్రశ్న వీడు పొరపాటును వేశాడు రా అని తెలుస్తూ ఉంటుంది వివేకాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే సమస్య కానీ ఆయన ఏం చేశారంటే మూడో అధ్యాయం దగ్గరకు వచ్చేప్పటికి ఆ వివేకాన్ని పక్కన పెట్టేసి తాను మాట్లాడిన తీరికి తానే విరుద్ధంగా ఇక్కడ మాట్లాడారు అని అంటారు ఆ గ్రంథాలు ఏం లేవు ఇప్పుడు వృత్తికార గ్రంథాలు మన దగ్గర భాష్యకారులు చెప్పిన దాన్ని బట్టి ఇలా చెప్పుకుంటారనో మనం ఊహించుకోవాలంటే దో అదర్ లేకపోయినట్లయితే ఆధునిక కాలంలో వృత్తికారులు కొంతమంది ఉన్నారు వారు చెప్పాను ఆ తరువాతి కాలంలో కూడా కర్మజ్ఞాన సముచ్చయవాదాన్ని చెప్పినటువంటి ఆచార్యులు కొంతమంది ఉన్నారు ఈ ఆచార్యులు మాట్లాడిన మాటలను బట్టి చూసుకుంటే బహుశా శంకరుల పూర్వంలో వాళ్ళు అలా మాట్లాడుతుంటారు అని మనం ఊహించుకోవచ్చు అలాగే అవకాశం ఉంది కానీ మీకు చెప్పా ఆధునిక కాలంలో వచ్చినటువంటి కర్మజ్ఞాన సముచ్చయవాదాలు ఇవి ఉన్నాయే అవి డాక్టరీ ప్రధానంగా వచ్చిన సిద్ధాంతాలు కావు డాగ్ఞా ప్రధానంగా వచ్చిన మతాలు డాగ్మా వేరు డాక్టరింగ్ వేరు డాగ్మా అంటే ఏమోటన్ని విశ్వాసాలని మూతగట్టి ఒక కల్ట్ లేక ఒక మతమును పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోతే అవి డాగ్మాటిక్ సిస్టమ్స్ ఆధునిక కాలంలో అవన్నీ వచ్చాయి ఆధునిక కాలంలో డాక్టరింగ్ ఎక్కడుంది చాలా తక్కువ విరాజ్ శంకరుల కాలానికి పూర్వముందు అవి డాగ్మాటిక్ కాదు డాక్టరీన్ అవి ఒక డాక్టరీని పట్టుకుని వెళ్ళాడి సర్వజ్ఞాన సముచ్చయము వాళ్ళకి డాక్టర్ ఇం కిందా దాన్ని వ్యవస్థ చేసేవారు అందుకోసం శంకరులు దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తారు డాద్మాని ఎవరు ఖండించారు మీరు గమనించారు లేదా డాద్మానే ఖండిస్తారు సో దేవుడు రూపంలో ఉంటాడు ఈ పేరు దేవుడికి ఏంటి వాడు పూజ చేసుకుంటూ ఉంటే దాంట్లో లేదు సపోర్ట్ చేయాల్సిందే లేదు విశ్వాసానికి సంబంధించిన విషయం ఆ విశ్వాసం గలవాడికి వాడు నచ్చుతాడు ఆ విశ్వాసం కలవాళ్ళు కొద్దిమందే ఉంటారు ప్రపంచంలో అందరికీ ఆ విశ్వాసం ఉండదు ఇంకో రూపం మీద ఇంకో నామం మీద ఇంకో హలకి విశ్వాసం ఉంటుంది వీళ్ళలో వీళ్ళు దెబ్బలు ఆడుకున్నారనుకోండి అది నామాన్ని గురించి రూపాన్ని గురించి దెబ్బలాడుకున్నట్టు అవుతుంది తప్పిస్తే తత్వాన్ని గురించి దెబ్బలాడుకున్నట్టు అవ్వదు డాక్టర్ని ఎక్కడా పిక్చర్లో ఉండదు సాధారణంగా లోకంలో ఉండే మతపరమైన కొట్లాట్లన్నీ ఆ ఉంటాయి దగ్మా మీదే ఉంటాయి ఎనీవే ఆత్మనా సంబంధ గ్రంథే గీతార్థం నిరూపిత తత్ప్రతికూలం చేయ ఆయనే ఆత్మనా అంటే తానే ఉపోద్ఘాత గ్రంథంలో ఎలా నిరూపించారో దానికి విరుద్ధంగా ఇక్కడికి వచ్చినప్పటికీ ప్రశ్నకి ప్రశ్నని ప్రతివచనాన్ని కంబైన్ చేసి దానికి విరుద్ధంగా నిరూపిస్తున్నారు ఇక్కడ అని శంకరులు అంటున్నారు ఏమిటి ఆ విరోధం ఏంటి అన్నది తర్వాతి వాక్యాల్లో చెప్తారు ఆయన కొద్దిగా సూక్ష్మంగా అవన్నీ కోట్ చేయరు వీళ్ళు ఇలాగంటే పొరపాటు చేస్తున్నారు అని చెప్పేసి ఖండించారు కథం కథం మన ఆయనే ప్రశ్న వేసుకున్నాం అది ఎట్లు ఎలాగా వృత్తికారాదులు ఏ విధంగా ఈ ప్రకరణంలో ఆయన వ్యాఖ్యానం చేశారో అది ఎలా తప్పు అది ఏమిటి ప్రశ్న త్రబంధగ్రంథే తావేషామాశ్రమి జ్ఞానకర్మో సముచ్చయ గీతా నిశిర్థ నిత అర్థ కూడా ఉంది కదా ఓకే నిరూపి నిరూపితోర్థ్యుక్త అక్కడ ఏం చెప్పారంటే సంబంధ గ్రంథంలో ఏం చెప్పారంటే ఎవరు వృత్తికారులు వృత్తికారులు చెప్పిన మాట మీరు కొంచెం శ్రద్ధగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది సర్వేశాం ఆశ్రమినాం అన్ని ఆశ్రమాల వారికి ఆశ్రమాలు నాలుగు ప్రధానంగా మన చర్చకి రెండు యూనిట్లు కింద తీసుకోవచ్చు గృహస్థులు సన్యాసులు బ్రహ్మచారులు లేదు బ్రహ్మచారులు బ్రహ్మచారి చే ప్రిపరేషన్ దేనికి ప్రిపరేషను గృహస్థుకి కానీ సన్యాసానికి కానీ ఇట్ ఆల్ డిపెండ్స్ వాటిని బట్టి ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది గృహస్థ కోసం ప్రిపేర్ అయ్యే బ్రహ్మచారి ఒకళ్ళు ఉంటాడు సన్యాసం కోసం ప్రిపేర్ అయ్యే బ్రహ్మచారి ఇంకోళ్ళు ఉంటాడు గృహస్థు కోసం ప్రిపేర్ అయ్యే బ్రహ్మచార్యుల్ని ఉపకుంవాణ అంటారు ఉపకుంవాణ బ్రహ్మచారి సన్యాసం కోసం ప్రిపేర్ అయ్యి బ్రహ్మచారి ఇంకోటి ఉంటాడు వాడిని నైష్ఠిక బ్రహ్మచారి అంటారు కాబట్టి ఆ సిద్ధాంతం ఆ స్థితి వేరే ఉంటుంది బ్రహ్మచారిని తీసి పక్కన ఇప్పుడు హై ఉన్నవాడిని వీడు ఇంజనీర్ అవుతాడా డాక్టర్ అవుతాడా అంటే ఏం చెప్తాం కాబట్టి ఆ బ్రహ్మచర్యం తీసేయండి ఇంకా గృహస్థాశ్రమం ఉంది వానప్రస్థం ఉన్నది ఈ వానప్రస్థం అన్నది గృహస్థకి సన్యాసానికి మధ్యలో లింక్ దాంట్లో కొన్ని గృహస్థ ధర్మాలు ఉంటాయి కొన్ని గృహస్థ లక్షణాలు ఉంటాయి సన్యాస లక్షణాలు ఉంటాయి గృహంలో ఉంటాడు భాగ్యతో కలిసి ఉంటాడు కాబట్టి గృహస్థ లక్షణాలు ఉంటాయి కానీ సన్యాసిలాగా బతుకుతాడు కాబట్టి సన్యాస లక్షణాలు ఉంటాయి కాబట్టి అది లింక్ అది కాబట్టి దాన్ని చింత చేయొద్దు రెండు ఇప్పుడు ఇంకా ప్రధానంగా పరస్పరము పొత్తు కుదరని ఆశ్రమాలు రెండు వాటికి పొత్తు కుదరదు అంటే ఎందుకంటే గృహస్థులో ఉన్నవి సన్యాసంలో ఉండవు సన్యాసంలో ఉన్నవి గృహస్థులు ఉండవు కదా అందుకోసం రెండు ఆశ్రమాలు తేలుతాయి కాబట్టి సర్వేషాం ఆశ్రమినాం అంటే ఆశ్రమాల వాళ్ళందరికీ అని అన్నప్పటికీ మన చర్చలో గృహస్థ సన్యాస అనే రెండూ తీసుకున్నాం ఆయన ఏం చెప్పాడంటే సంబంధ గ్రంథంలో ఇప్పుడు జ్ఞానము కర్మాన్ని ఉన్నాయి కదా దీంట్లో ఎవరిలకి ఏది అనే మీమాంస వచ్చినప్పుడు ఎవరికి ఏదేమిటి ఎవరికి ఏది అని మీరు సన్యాసులకి జ్ఞానము గృహస్థులకి కర్మ అన్నారు అనుకోండి అప్పుడు ఏమైపోయింది సన్యాసులకి కర్మ లేదని తేలిపోయింది అది వాళ్ళకి ఇష్టం కాదు సన్యాసులకు కర్మ లేకపోవడం అంటే సన్యాసులు కూడా కర్మ చేయాలి వాళ్ళకి ఇష్టం కాదు కర్మవాదులకు ఇష్టం కాదు అని వాళ్ళు ఏం చెప్పారంటే సన్యాసులేటి గృహస్థులేటి అందరికీ సమానంగా జ్ఞానము కర్మ కలిసే ఉంటాయి అని చెప్పారు కానీ సముచ్చయవాదము అంటారు జ్ఞానకర్మ సముచ్చయవాదం ఏమండి జ్ఞానకర్మ సముచ్చయ వాళ్ళం తిరుగుతుందా కుట పొసగాలి కదా ఇట్ మస్ట్ బి పాజిబుల్ కదండి పా పాజిబుల్ అయితే చేయొచ్చు పాజిబుల్ అవుతుందా కదా అని ఆలోచన అంత లోతుగా చేయకుండానే ఆ కర్మ మీదుండే ప్రీతితోటి సన్యాసులకి గృహస్థులకి సమానంగా జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్పారు సముచ్చయము అంటే ఒకే వ్యక్తి ఒకే కాలంలో రెండింటినీ చేసేస్తూ ఉంటాడు జ్ఞానాన్ని చేస్తాడు కర్మని చేస్తాడు అంటే ఉపనిషత్తు తెలివేసుకుంటూ ఉంటాడు జ్ఞాననిష్ఠలోకి వెళ్ళిపోతూ ఉంటాడు కర్మను కూడా చేసేస్తూ ఉంటాడు ఇదికోసం సన్యాసం ఎందుకు మళ్ళాను అని ఒక సిద్ధాంత వాళ్ళు అలా చెప్పడంలో అభిప్రాయం కూడా ఏమిటంటే అసలు సన్యాసాన్ని వాళ్ళు అంగీకరించలేదు సన్యాసం మీద వాళ్ళకి ప్రీతి లేదు పైగా నిరాదరణ కూడా ఉంది ఆస్తి కానీ శాస్త్రం సన్యాసాన్ని చెప్తోంది శాస్త్రాన్ని కాదనలేరు ఎందుకంటే వైదికులు కదా కాబట్టి ఏమన్నాడంటే సన్యాసం ఉంటే ఉండనివ్వండి కానీ కర్మ మాత్రం తప్పదు అని చెప్పారు అంచేతనే జ్ఞానకర్మ సముచ్చయవాదాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళలో సన్యాసులు కూడా కర్మ లక్షణాలను కలిగి ఉంటారు ఏమిటి కర్మ లక్షణాలు ఏమిటి పిలక పెట్టుకోవడం పిలక కర్మకు అవసరం సరే క్రాతితోటి కర్మ చేస్తున్నాం వేరే సంగతి కానీ శాస్త్రం ప్రకారం తిలకబెట్టుకుని కర్మ చేయాల్సి ఉంటుంది కదా తర్వాత యజ్ఞోపవేతం కర్మకు ఇవి సన్యాసికి ఇవే ఉండవు కానీ జ్ఞానకర్మ సముచ్చయవాదుల్లో సన్యాసులు కూడా ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ కర్మ ఎప్పుడూ ఉంటుంది తర్వాత ఎప్పుడైతే కర్మ ఉందో ఆ జ్ఞానము అద్వైత జ్ఞానం అవడానికి ఇంకా అది ద్వైత జ్ఞాన రూపంగానే ఉంటుంది ఇది వ్యవస్థ సో ఈ వృత్తికారు మొత్తంలో ఏం చెప్పారంటే జ్ఞానకర్మ సముచ్చయవాదాన్ని చెప్పారు ఆయన కాబట్టి గృహస్థులకి జ్ఞానం ఉంటుంది కర్మ ఉంటుంది ఉంటుంది జ్ఞానం సన్యాసులకు కూడా జ్ఞానం ఉంటుంది కర్మ ఉంటుంది మీరు కొంచెం ఇటు అటు తిరిగేస్తే తిరిగే ఎండిపోతానికి ఇద్దరికీ రెండు ఉంటాయి ఇది వాళ్ళ వ్యవస్థ ఇది నిశ్చితోర్థహ మీరు వ్యవస్థ చేయటానికి మీకు ప్రమాణం ఏమిటంటే గీతాశాస్త్రమే గీతలోనే మాకు ఉన్నది వాళ్ళు వాళ్ళు చెప్పింది గీతలో ఉందనాలి కదా సమస్య ఏమిటంటే మెయిన్ చెప్పిందే గీతలో ఉంది అనాలి అప్పుడే దానికి ప్రామాణ్యం వస్తుంది ఆ రకంగా చెప్పారు ఇంకైవితరు పునర్విశేషీవశ్రుతిచోదితాన్ని కర్మా పరిత్యజ్యవళాదేవ్ఞానా ప్రాప్య ఏకాన ప్రతిషిద్ధమితి ఇంకా ఏం చెప్పారంటే వాళ్ళు ఇలాగే చెప్తారు మరి మీమాంసకులు కర్మ మీమాంసకులు చెప్పి మాటలు ఇలాగే ఉంటాయి వాళ్ళు ఇంకా ఏం చెప్పి పునర్విశేషత పైగా జోడింపు కూడా దానికి అందరికీ సమానంగా జ్ఞానకర్మ సముచ్చయమే అని చెప్పి అందరితో ఆకుండగా ఏమంటే కేవల జ్ఞానము కేవలాదేవ జ్ఞానాన్ మోక్ష కేవల జ్ఞానము కేవల జ్ఞానం అంటే అర్థం కర్మ సముచ్చయము లేని జ్ఞానం కర్మతోటి ఇంకా కలగా కల కలపడం లేదు కేవల జ్ఞానం కేవల జ్ఞానము కర్మతో కలవలేదు అంటే అర్థం ఏంటి కర్మ పరిత్యాగం అయిపోతుంది కర్మాన్ని పరిత్యజ్య కర్మాని అంటే ఏ కర్మలు అన్ని కర్మలును కామ్య కర్మలు నిత్య కర్మలు యావజ్జీవ శృతి అని ఒకటి ఉన్నది యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి అనే వాక్యం ఉంటుంది దాన్ని యావజ్జీవశతి అంటారు బతుకున్నంత కాలం అగ్ని హోత్రహోమాన్ని చేయవలను అనే ఆ వాక్యానికి అర్థం యావజ్జీవ శృతి ఇక్కడ ఖాళీ నేను వినే యర్ వెల్కమ్ యూ కెన్ టేక్ సీట్ హియర్ ఈ యావజ్జీవ శృతి కాబట్టి కేవల జ్ఞానం అంటే అర్థం ఏంటి కర్మలు లేవు కర్మలు లేవంటే యావజ్జీవ శృతి చేత విధింపదిత అంటే విధిత విహిత యావజ్జీవశ్రుతి చేత విధింపబడిన కర్మలు కూడా ఉండవా ఉండవు సో యావజ్జీవశ్రుతి చోధితములైన కర్మలను కూడా విడిచిపెట్టేసి కేవలము ఆత్మజ్ఞానము చేతనే మోక్షము లభించును అనే ఈ సిద్ధాంతం ఏదైతే కలదో ఇది సుతరాము తప్పు అని వాళ్ళు చెప్పారు ఏకాంతేనైవ ప్రతిషిధ్యతే ప్రతిషిద్ధం ఇది సుతరాము అంగీకారము కాదు దీన్ని గీతాశాస్త్రం నిషేధించింది కాబట్టి అలాంటిదేమీ లేదు అని కూడా చెప్పారు పైగా చూడండి ఎలా చెప్పారు అంటే అర్థం ఏంటంటే ఇంకా బతుకున్నంతకాలం మీరు కర్మల్ని చేస్తూనే ఉండాలి సన్యాసం పుచ్చుకున్నా కూడా కర్మల్ని చేస్తూనే ఉండాలి అంతేగాని కర్మల్ని విడిచిపెట్టేసి కేవలము జ్ఞానం వల్లే మోక్షము అని అనడానికి వీల్లేదు సుతరామో అండడానికి వీలు లేదు ఏకాంతైన ప్రతిషిద్ధం అని కూడా వృత్తికారాదులు చెప్పి ఉన్నారు అంచేతనే ఆ సిద్ధాంతాన్ని పాటించి వాళ్ళలో మీకు సన్యాసం పుచ్చుకున్న తర్వాత కూడా కర్మ చేస్తూ ఉంటారు కర్మకి సంబంధించిన చిహ్నములు అన్ని కూడా ఉంటాయి ఆ అలా ఉంటుంది జ్ఞానకర్మ సముచ్చయవాదుల యొక్క సిద్ధాంతం కానీ అది సరామం అంగీకారం కాదు అది ఆత్మజ్ఞానాన్ని మోక్ష అన్న మాట అంగీకారం అవుతుంది కానీ ఉత్పుతి ఆత్మజ్ఞానం వల్ల మోక్షం రాదు కర్మ వల్ల మోక్షం వస్తుందనే మాట ఉన్నదే అది అది వినడానికి కూడా కఠోరమైనటువంటి మాట అని వాళ్ళు అలాగే మీరు మాట్లాడతారు ఇహతు ఆశ్రమ వికల్పం దర్శయత దర్శయత యావ్జీవశ్రుతిచోదితానామేవా కర్మణ పరిత్యాగ ఉక్కడ ఏం చెప్పారు ఆశ్రమాల మధ్యన తేడా ఏం లేదో అందరికీ అంత సమానమేం చెప్పారు ఈహతు ఎవరు ఉత్తికారుడు ఇక్కడికి వచ్చేప్పటికీ ఈ శ్లోకం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ ఆశ్రమం వేరు ఆశ్రమం వేరు అని చెప్తున్నారా ఈహతు ఆశ్రమ వికల్పం దర్శయట ఆశ్రమ వికల్పాన్ని చూపిస్తున్నారు అన్ని ఆశ్రమాల వారికి జ్ఞానకర్మలు సమానమే అంటే ఇంక వికల్పమే ఉందండి ఇది కానీ అది కానీ అని ఇంక తేడా ఎందుకు ఇది అది రెండింటిలోనూ జ్ఞానకర్మలు సమానంగా ఉండే పక్షంలో ఆశ్రమ వికల్పం అంటే ఆల్టర్నేట్ ఆశ్రమం అనే మాటకి సందర్భం లేకుండా పోతుంది కాబట్టి అక్కడ అలా మాట్లాడి ఇక్కడికి వచ్చేప్పటికీ ఆశ్రమాల మధ్యన వికల్పాన్ని ఆయన చూపి చూపించారు ఎవరు ఉత్తికాదులు అలా చెప్పారు ఇంకా ఏం చెప్పారంటే అక్కడ ఏమని చెప్పారు కర్మ పరిత్యాగము సుతరాము సంభవం కాదు అని చెప్పారా ఇక్కడకు వచ్చాక ఏమని చెప్తున్నారంటే మరి ఆశ్రమ వికల్పాన్ని చెప్పారుగా ఆశ్రమ వికల్పము అంటే గృహస్థాశ్రమం ఒకటే మరొకటే అని ఎప్పుడే చెప్పారు అయితే రెండింటికి ప్రధానమైన భేదం ఏదో ఉండాలి ఇక్కడ జ్ఞానకర్మలు ఉండే అక్కడ జ్ఞానకర్మలు ఉంటే ఇంకా ఆశ్రమ వికల్పమే ఉంది అదే అలా కాదు ఇక్కడ యావజీవ శుద్ధిచోటితమైన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి పరిత్యాగమునకే సన్యాసమని పేరు అని చెప్పారు చూడం అక్కడేమని చెప్పారు యావజ్జీవ కర్మ పరిత్యాగం సర్వాత్మలా చేసేసి కేవల జ్ఞానాల వల్ల మోక్షము అనే మాట అసలు సుఖరాము ప్రతి ప్రతిషిద్ధము అసలు అలాంటి మనం మాట్లాడొద్దాని అక్కడికి చెప్పి ఇక్కడికి వచ్చినప్పటికీ యావజ్జీవ శృతి చోదిత కర్మలకు పరిత్యాగం చెప్పారు సో ఈ విధంగా ఒక పద్ధతి లేకుండగా ఓసారి అల్లాగా ఓసారి ఇల్లాగా కర్మ పరిత్యా సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట వల్ల మోక్షము అనేది అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చేటప్పటికి యావత్ జీవ స్థుతి చోద కర్మలు పరిత్యాగం చేసే సన్యాసంతో జ్ఞానాన్ని అని ఇక్కడ చెప్తున్నారు అక్కడ ఆశ్రమాలన్నీ ఒకటేనండి జ్ఞానకర్మ సముచయం అన్యాశ్రమాలకి సమానమే అని అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆశ్రమ వికల్పాన్ని చెప్పారు ఈ విధంగా సంబంధ గ్రంథంలో ఓ రకంగానూ అధ్యాయం ప్రారంభంలో ఇంకో రకంగానూ చెప్పి వ్యవస్థని కలుషితం చేసి లేదా వివేకం లేకుండా అయిపోయింది చూడండి ఇలాగే చెప్పేస్తూ ఇవాళ చెప్పిన ఉపన్యాసానికి పదిహేను రోజుల తర్వాత చెప్పి ఉపన్యాసానికి సంబంధం లేకుండా చెప్పుకుంటూ ఏ గొడుగు ఏ ఎండగా ఆ గొడుగు అన్నట్టుగా చెప్తూ అది శాస్త్రము చాలా కలగాపులగం వివేకపూర్వకంగా చూసి వాడికి ఇబ్బంది కలుగుతుంది ఏ వివేకం లేకుండా పురాణ కాలక్షేపంలాగా ఉంటే ఏ సమస్య లేదు తీర్థప్రసాదాలు పుచ్చుకుని ఇంటికి వెళ్ళొచ్చు అది కాదు సమస్య శాస్త్రాన్ని అధ్యయనం చేసే సందర్భంలో వ్యవస్థితంగా ఉండాలి కదా అని ఒక సమస్య ఉన్నది తత్కథం విరుద్ధమర్థం అజ్ఞాయ బ్రూయాద్ భగవాన్ సో ఈ వృత్తికారాలు ఈ మాటలన్నీ ఈ పరస్పర విరుద్ధములైన మాటలన్నీ ఏ సందర్భంలో చెప్పారు శ్రీకృష్ణుడు గీతోపదేశం సందర్భంలో చెప్పారు చెప్పి ఇదంతా శ్రీకృష్ణుడు చెప్పిందే అంటారు కూడా పైగా అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఓ చోట చెప్పిన దానికి మరో చోట చెప్పిన దానికి పొంతన లేకుండా పరస్పర విరుద్ధములైన విషయాలను చెప్పేయడం అన్నట్టుగా వీళ్ళ వ్యాఖ్యానమే కరెక్ట్ అయినట్లయితే అలా ఎలా కుదురుతుంది శ్రీకృష్ణుడి అర్జునునికి అతి పరస్పర విరుద్ధములైన విషయాలను చెప్పేయడని స్వీకరిస్తాము అది అంగీకారం కాదు శ్రోతావా విరుద్ధమర్థం కథం శ్రీకృష్ణుడి విరుద్ధంగా చెప్తే అర్జునుడు కూడా అంత మూర్ఖుడికే కాదు కదా ఏదో కన్ఫ్యూజ్ అయ్యాడంటే కన్ఫ్యూజ్ అయ్యాడని అనుకోవచ్చు కానీ ఆ విరుద్ధమైన అర్థాన్నే గ్రహించేసి మోక్షాన్ని పొందేశాడు లేకపోతే అని ఎలాగా చెప్తాను కాబట్టి ఏదైనా ఒక పద్ధతిలో మీరు చెప్పాల్సి ఉంటుంది అంత కన్ఫ్యూషన్ చేసి పెట్టడానికి వీలు లేదు తత్ర ఏతత్ సత్ తత్ర అంటే ఆ సందర్భంలో ఏతత్ స్యాత్ ఈ కన్ఫ్యూషన్ అంతని కూడా సెటిల్ చేసేటువంటి సమాధానము ఉత్తరము ఈ విధంగా ఉంటుంది వాళ్ళు వాళ్ళు ఉత్తరం ఇలా చెప్పచ్చు తత్ర ఐతత్ స్యాత్ ఇప్పుడు ఈ ఏమండి వృత్తికార వాళ్ళు ఇలా చెప్తున్నారే పరస్పర విరుద్ధంగా చెప్తున్నారు ఒక చోట ఆశ్రమ వికల్పం లేకుండా సర్వాశ్రమాలకి జ్ఞానకర్మ సముచయం అని చెప్పి మరో చోట ఆశ్రమ వికల్పం చెప్పి గృహస్థాశ్రమం వేరు సన్యాసాశ్రమం వేరు అని చెప్పారు ఒకచోట జ్ఞానకర్మ సముచ్చని చెప్పి సుతరామ కర్మ పరిత్యాగం తగదు అని నిషేధించి మళ్ళీ ఇంకో చోట వచ్చేప్పటికి యావజ్జవశ్యుతి కర్మలకి పరిత్యాగాన్ని చెప్తున్నారు ఈ విధంగా మీరు పరస్పర విరుద్ధంగా చెప్తున్నారే పైగా ఇదంతా కృష్ణుడే చెప్తున్నాడని అంటున్నారే కుదురుతుంది అని అడిగితే దానికి వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు కూడా పైగా త్రేత సో తెలుసు నాది గృహస్థానామే శ్రౌతస్మాతకర్మ పరిత్యాగేన కేవలాదేవ్ఞానా మోక్ష ప్రతిషిధ్య నూ ఆశ్రమాంతరాణమి అంటే వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారంటే చూడండి సర్వకర్మ పరిత్యాగం చేసి కేవల జ్ఞానం వల్ల మోక్షము అనే మాట సుతరాము తగదు అని మేము ఏదైతే చెప్పామో అది కేవలము గృహస్థులకి మాత్రమే వర్తిస్తుంది సన్యాసులకి వర్తించదు అని అన్నారు ఎలా ఉంది మీకు వినడానికి ఇప్పుడు నా వాక్యాలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా ఇంతకుముందు ఏమని చెప్పారు సర్వకర్మ పరిత్యాగం చేసి కేవల జ్ఞానం వల్ల మోక్షం అనే మాట నువ్వు అనొద్దు మేము వినొద్దు అది తప్పు అని చెప్పారంటే ఇప్పుడేమంటున్నారు కేవ సర్వకర్మ పరిత్యాగం చేసి కేవల జ్ఞానం వల్ల మోక్షం అనే మాట గృహస్థులకి వద్దన్నం తప్పిస్తే సన్యాసులకి వద్దం లేదు సన్యాసులకి పర్వాలేదు గృహస్థులకి మాత్రమే వద్దన్నము అని చెప్పారు సో ఈ ఆ విధంగా చెప్పకూడదు ఎందుకంటే మోక్షము అనేది జ్ఞానాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు శిక్ష రివార్డు అను అనుగ్రహం కానీ నిగ్రహం కానీ శిక్ష వేసేప్పుడు వీడు ఈ తప్పు చేసాడు అంటే తప్పును బట్టి శిక్ష వేస్తారా అయితే వాడు గృహస్థు కనుక ఒక శిక్ష ఇంకో సన్యాసి కనుక ఇంకో శిక్ష అలా చేయకూడదు అలాగే రివార్డు కూడా ఇచ్చేప్పుడు జ్ఞానానికి రివార్డు ఇవ్వదలుచుకుంటే వాడు గృహస్థై జ్ఞానయ్యాడు కాబట్టి వాడికి మోక్షం లేదు వీడు గృహస్థ సన్యాసై జ్ఞానయ్యాడు కాబట్టి మోక్షం అలా ఉంటుందని అలాగా వ్యవస్థను కలుషితం చేయరాదు గృహస్థు సన్యాసి అన్నది ఇన్సిడెంట పాయింట్ ఏమంటే మీకు జ్ఞానాన్ని జ్ఞానం వల్ల మోక్షమా కర్మ వల్ల మోక్షమా లేదా జ్ఞానకర్మ సముచ్చోక్షమా అనేది చూడాలి కానీ ఉంది ఇక్కడ ఆయన రావదలుచుకుంటే ఇక్కడికి అవకాశం ఉంది కూర్చోవడం ఇంకా నలుగురు వచ్చినా కూడా సీట్ ఉంది నేను చూపిస్తా ఓకే అలా చూడాలి కానీ మళ్ళీ గృహస్థులకు ఒక రూలు సన్యాసులకు ఒక రూలు రూల్ అంటే నా అభిప్రాయం జ్ఞానం వల్ల మోక్షం వస్తుందా రాదా చెప్పండి మీరు జ్ఞానాన్ని మోక్షమా కాదా కేవలం జ్ఞానం కర్మ సంబంధం లేకుండా జ్ఞానం వల్ల మోక్షమా రాదా అంటే గృహస్థులైతే రాదని సన్యాసులైతే వస్తుంది అది అది సరికాదుగా అలా చెప్పకూడదు సో కొంతమంది పాఠం చెప్పేప్పుడు అలా చెప్తూ ఉంటారు పాఠం చెప్పేప్పుడు అంటే ఓ సందర్భంలో చెప్పొచ్చు అయ్యా మీరు గృహస్థులు మీరు మీ గృహస్థాశ్రమ ధర్మాలను చేసుకోండి అని ఆ టాపిక్లో అలా చెప్పచ్చు సత్యము పలకవలను అంటే గృహస్థులైతే అస్తమానం సత్యం పలకాలంటే ఎక్కడ కుదురుతుంది ముఖ్యంగా ఓ బిజినెస్ మ్యాన్ అంటాడు బిజినెస్ చేసేవాళ్ళం అండి మేము అస్తమానం అంత సత్యం పలికేస్తామంటే కుదరదని అన్నా ఈ టాపిక్ వచ్చింది అంటే నేనున్నాను చూడండి సత్యము పలుకోవాలను అని ఒక నియమం ఉంది ఇది గృహస్థుల కో రకంగానూ బిజినెస్ పీపుల్ కో రకంగాను మిగతా వాళ్ళ కో రకంగానూ ఉండరాదు అంటే ఆయన ఉన్నాడు అలా కుదరదండి బిజినెస్లో సత్యం కుదరదు అంటే ఎందువల్ల ఇండియాలో సత్యంగా ఉండి బిజినెస్ చేయడం కుదరదండి ఈ ఆఫ్ దాట్ అంటే నేను ఇప్పుడు మీకు బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది ఇరవై శాతం వస్తుంది మాకు ప్రాఫిట్ మీరు సత్యంగా ఉండి బిజినెస్ చేస్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది 10% పర్సెంట్ కూడా ఆ నమ్మకం కష్టం పోనీ అండి ఫైవ్ పర్సెంట్ ప్రాఫిటే వచ్చిందనుకోండి సత్యంగా ఉండి బిజినెస్ చేశారు ట్వంటీ పర్సెంట్ వదులు ఫైవ్ పర్సెంట్ వచ్చింది అప్పుడు మీరు మీ పిల్లలు మీ భార్య రోడ్డుని పడతారా లేకపోతే ఇంట్లోనే ఉండి ఈ విశ్రాంతిగా జీవితాన్ని సాగించగలుగుతారా అంటే మరి ప్రాఫిట్లు తగ్గిపోతాయి ప్రాఫిట్లు తగ్గిపోతాయి కానీ లేకుండా అయిపోయి మీరు దివాళా తీయరు కదా ఆ దివాళా తీయకపోవచ్చు మరి అటువంటిప్పుడు సత్యాన్ని పట్టుకుని ప్రాఫిట్ని వదులుకోవాలి కానీ ప్రాఫిట్ని పట్టుకుని సత్యాన్ని వదులుకోవడం తప్పవుతుంది కదా కాబట్టి బిజినెస్ పీపుల్ గురువును ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇంకోరువు అలా చెప్పకుండా తప్పది శాస్త్రాన్ని ఆ విధంగా నిర్ధారించటం తప్పది అదేవిధంగా గృహస్థులైతే కేవల జ్ఞానం వల్ల మోక్షం ఉండదు కర్మ సహిత జ్ఞానం వల్ల మోక్షము సన్యాసులైతే మటుకు కేవల జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అలాంటి మాట తప్పదు ఏ పదీ పూర్వోత్తర విరుద్ధమేవా ఈ విధంగా మీరు చెప్తున్నారే ఇది కూడా ఇంతకు ముందు చెప్పిన అనేక విషయాలతో పాటుగా మరొకటి పూర్వంలో చెప్పిన దానికి తరువాత చెప్పిన దానికి వైరుధ్యం అనేది ఇది కూడా ఆ వైరుధ్యాలలో ఇదొకటి ఉన్నది కథం అది వైరుధ్యం ఏంటి అంటే సర్వాశ్రమాన్ జ్ఞానకర్మణో సముచ్చయ గీతాశాస్త్రే నిశ్చిర్థి ప్రతిజ్ఞా ఇహ కథం తద్విరుద్ధం క్ఞానా మోక్షం బ్రూయా ఆశ్రమాంతరా పరస్పరవిరోధమేమిటంటే అన్ని ఆశ్రమముల వారికి సమానంగా జ్ఞానకర్మలనే సముచ్చయం వల్లనే పురుషార్థం సిద్ధిస్తుంది అని గీతాశాస్త్రము ఖచ్చితంగా నొక్కి చెప్తోంది అని మీరు ఇదివరిలో ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞ అంటారు ప్రతిజ్ఞ అంటే గీతాశాస్త్రాన్ని ఆరంభించే ముందు వాట్ ఈస్ ది లిటెంట్ ఈ శాస్త్రము ఏమిటి బోధిస్తోంది బోధిస్తుంది అని ఒకటి ఒక స్థూలంగా చెప్పాలి చెప్పి ఆ శాస్త్రము ఈ విషయాన్ని ఈ విధంగా బోధిస్తోంది అని వ్యవస్థంగా నిరూపించాలి ముందు ప్రతిజ్ఞ చేస్తారు ప్రతిజ్ఞ అంటే డిక్లరేషన్ ఆఫ్ ది టాపిక్ అక్కడ ఏమైనా ప్రతిజ్ఞ చేశారంటే గీతాశాస్త్రము జ్ఞానకర్మ సముచ్చయాన్ని చెప్తోంది అని ప్రతిజ్ఞ చేశారు జ్ఞానకర్మ సముచ్చయము అనే మాట మీకు అర్థమైంది కదా అంటే జ్ఞానము కర్మ రెండు కూడా ఉంటాయి ఆత్మజ్ఞానాన్ని అనుష్ఠించటం ఉంటుంది కర్మానుష్ఠానం కూడా ఉంటుంది రెండు కూడా కలిపి ఉంటాయి దేన్ని మనం వదిలిపెట్టద్దు దీన్ని పట్టుకుందాం దాన్ని పట్టుకుందాం ఇది ఇది కాలక్షేపం వ్యవహారం ఇప్పుడు ఓటు వేయాలనుకోండి మనకి కాంగ్రెస్ పార్టీ కావాలి బీజేపీ కావాలి తెలుగుదేశం కావాలి అన్ని పార్టీలు మన పార్టీలే అంటే ఓటు ఏం వేస్తారు మీరు ఎవరికో ఓటు వేయాలి కదా ఏదో ఒక వారికి ఓటు వేయాలా అక్కడికి వెళ్ళి మూడింటి మీద ముద్రలు కొట్టుకు వస్తే ఏమవుతుంది ఓటు ఏమవుతుంది కాబట్టి మామూలుగా లోక వ్యవహారంలో మాట్లాడుకునేప్పుడు అంతా బాధ్యున్నా లోటు నీటిని దగ్గరికి వచ్చేప్పుడు అలా ఉండకూడదు అలాగే మీకు చెప్పండి జ్ఞానమా కర్మ అన్నదాని దగ్గరికి వచ్చేప్పటికీ మీరు ఖచ్చితంగా ఏదో వ్యవస్థితంగా చెప్పాలి కానీ ఆ జ్ఞాన కర్మ రెండు కూడా ఉంటాయండి అన్ని ఆశ్రమాల అదే అలాగా కలగా పొలగం చేసి చెప్పడం ఉన్నది సరికాదు కానీ ముందు అలా ప్రతిజ్ఞ చేశారు అదే ప్రతిజ్ఞ చేశారు మరి అదే ప్రతిజ్ఞ అయితే మన చిగుదాకా ఆ ప్రతిజ్ఞ మీద నిలబడాలి మళ్ళీ మధ్యలో ఇహా మూడో అధ్యాయం ప్రారంభం మీకు ఆ ప్రతిజ్ఞకి విరుద్ధంగా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే జ్ఞానకర్మ సముచ్చయం వల్ల మోక్షం అనేది గృహస్థులకే సన్యాసులకి సర్వకర్మ సన్యాసపూర్వక కేవల జ్ఞానం వల్ల మోక్షం అంగీకారమే ఇక్కడ చెప్తున్నారు ఆ రకమైన విరోధము తగదు అథ మతం శ్రౌత కర్మాపేక్షయా ఓతద్వచనం దీని మీద ఇంకొక కాంప్లికేషను కర్మలని రెండు కన్నా వెడకొట్టండి శ్రౌత కర్మలు స్మార్త కర్మలు ఎడకొట్ట కాంప్లికేషను శ్రౌత కాలంలో మనకి హిందూ మతము యొక్క హిందూ ధర్మం యొక్క ఎవల్యూషన్ మీరు చూస్తే వ్యాసుని పూర్వల్లో శ్రౌత కర్మలే ఉన్నాయి స్మార్త కర్మలు లేవు అప్పటికి మది వేదం ఒక్కటే ఉండేది స్థితి ఉండేది స్థితి ఏవో కర్మలోనే బోధించేది ఆ ఉంది ఉండేది ఉదాహరణకి సంతానం కావాలనుకోండి దశరథ మహారాజు గారి కాలంలో సంతానం కావాలంటే ఉత్తరకామేష్టి యాగమే ఉంది అంతేగాని ఇంకా ఇంక ఇతర కర్మలు ఏం లేవు శృతి ఉంది కానీ ఈ రోజుల్లో సంతానం కావాలంటే సంతాన గోపాలం వ్రతం అని ఇంకొకటి ఉందే లేదా వ్రతరత్నాకరం పుస్తకం విషయంలో లేదా నూట ఎనిమిది వ్రతములు వి గోపాలస్వామి అండ్ ద సెన్స్ రాజమండ్రి ఏం వీసది కోటగుమ్మం వీధి రాజమండ్రి అన్నీ తప్పులే ఆ పుస్తకం నిండా ఆ పుస్తకం ఏమి చూశాను వ్రతములు దాంట్లో సంతాన గోపాల వ్రతము అని ఇది కాక శ్రీమద్భాగవతంలో ఏడో స్కంధము ఎనిమిదో స్కంధంలోనో ఏడనుకుంట ఒక వ్రతం పుంసవనం వ్రతము అని ఒక టాపిక్ ఉంది అది సంతానానికి సంబంధించిన వ్రతం ఇప్పుడు సంతానానికి ఎన్ని వ్రత ఎన్ని కర్మలు వచ్చాయి శ్రౌత కర్మలు వచ్చాయి స్మార్త కర్మలు వచ్చాయి శంకరుని కాలము సంధి కాలము ఇప్పుడు పరిస్థితి అప్పుడు పరిస్థితి ఏమిటంటే శ్రౌత కర్మలు మాత్రమే ఉన్నాయి వ్యాసుని కాలంలో వ్యాసుల తర్వాత పురాణాలు ప్రవేశించిన తర్వాత పురాణ మొత్తం బాగా ప్రసిద్ధికి వచ్చిన తర్వాత శ్రౌత కర్మలు ఉండివి స్మార్త కర్మలు వచ్చాయి రెండు వచ్చాయి కాబట్టి శంకరుల కాలం నాటికి అటు శ్రౌత కర్మలు ఉన్నాయి స్మార్థ కర్మలు ఉన్నాయి వృత్తికారుల కాలం కూడా అదే రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటూ ఉండాలి ఏమంటాయి ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు శ్రౌత కర్మలు ఇంటి నుంచి లేవు లేవండి ఇండా ఎందుకు ఇచ్చిపించంటే నేను ఎక్కడో ఓ మూల ఓ సౌదకర్మ చూశాను కాబట్టి ఇన్నా మీరు చూడలేదు మీలో చాలా మంది చూడలేదు గొడవలేదు మీరు చూసి వాళ్ళ స్మార్థకర్మలే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞం అవుతుందంటే అది శ్రౌత యజ్ఞం కాదు స్మార్థ యజ్ఞమే పలానా స్వామీజీ యజ్ఞం చేస్తున్నారంటే అది స్మార్థం అనేది శ్రౌతం కాదండి శ్రౌతం అంటే అగ్ని స్థోమం వాజపేయం ఈ పేర్లు కూడా మీరు వినుండరు అతిరాత్రం ఆప్తోర్యామం ఉక్తం షోడశి విన్నారా ఎప్పుడన్నా పేర్లు లక్ష్మీ యాగం నారాయణ యాగం చండీ యాగం రుద్రయాగం ఇవి విన్నారా అవి శ్రౌత కర్మలు స్మార్త కర్మలు మధ్యయుగంలో ఈ రెండింటి యొక్క మిక్స్చర్ కాలం ఎప్పుడైనా మీకు కర్మ జ్ఞానం దగ్గర టాపిక్ వచ్చిందనుకోండి మీరు చెప్పింది కర్మ గురించి మీరు చెప్పింది సరిగ్గా లేదనుకోండి తప్పించుకునేది ఉపాయం పోతుంది అది శ్రౌత కర్మల గురించి చెప్పాను అంటే స్మార్థ కర్మల గురించి కాదు అనో లేకపోతే అది స్మార్థ కర్మల గురించి చెప్పాను అండి శ్రౌత కర్మల గురించి కాదు అనో మీకు ఒక వికల్పం ఒక దారి ఒకటి దొరికింది చెప్పింది తప్పనుకోండి అదే అది మొత్తం కర్మల గురించి చెప్పలేదండి శ్రౌత కర్మల గురించి చెప్పాము అని అలాగా స్ప్లిక్ చేసి తప్పించుకునేటువంటి ఛాన్స్ ఉంది అది ప్రవేశపెట్టారు ఇప్పుడు అథమతం అథమతం అంటే ఈ విరోధాన్ని చూపించినప్పుడు ఈ ఉత్తికారాదులని అనుయాయులు ఏమంటారంటే ఏతద్వచనం శ్రౌత కర్మాపేక్షయా నేను చెప్పిన మాట శ్రౌత కర్మల్ని మనస్సులో చెప్పిన మాట లేదా మాట ఏమిటి మాట ఏమిటో మళ్ళీ గుర్తు చేయాలి అయితే మీకు లింక్ తెగిపోతుంది మాట ఏమిటంటే సర్వకర్మ పరిత్యాగపూర్వక కేవల జ్ఞానం వల్ల మోక్షం సన్యాసులకే గృహస్థులకు కాదు అనే మాట ఆ మాటను మనం తప్పుపట్టాం కదా అదే అక్కడ సర్వకర్మ అంటే అన్ని కాదు సౌత కర్మలకి మాత్రమే ఆ మాట చెప్పాను అంటే ఏమని అక్కడికి ఈ ప్రసంగం ఇలాగే ఉంటుంది మీరు ఓపికగా ఈవేళ ఈవేళనూ ఇంకో క్లాసులో ఈ ప్రసంగాన్ని ఫినిష్ చేస్తే ఇంకా తర్వాత గీత సరళంగా ముందుకు సాగుతుంది అవును మరి సంబంధ గ్రంథంలో మీరు ప్రవేశించితే ఇంకెలా ఉంటుంది అలాగే ఉంటుంది ఐ కెనాట్ హెల్ప్ ఇట్ యునో కేవల దేవజ్ఞానాత్ శ్రౌత కర్మరహితాత్ గృహస్థానా మోక్ష ప్రతిషిద్ధ్యత ఇది కాబట్టి ఇప్పుడు కర్మ అనే మాట ముందు శ్రౌత కర్మ శ్రౌత కర్మాపేక్షతో చెప్పిన మాట కదా పెడితే అప్పుడు ఏం తెలియంది గృహస్థులకి మోక్షము కుదరదు దేనివల్ల మళ్ళీ గృహస్థులు కుదరై దేని వల్ల గృహస్థులకి మోక్షం కుదరదు కేవల జ్ఞానం వల్ల మో అన్నది గృహస్థులకి కుదరదు కేవల జ్ఞానం అంటే ఏంటి కర్మలతో సంబంధం లేని అన్నద్దు శ్రౌచాపత్యం కదా శ్రౌచ కర్మల సంబంధం లేని కేవల జ్ఞానం వల్ల గృహస్థులకి మోక్షము కుదరదు అని చెప్తాం మన వాళ్ళు ఇక ఇలాగే దా ఉన్న సత్యాన్ని ముక్కలు ముక్కలు చేసి పాడు చేసి వీడికి కుదురుతుంది వాడికి కుదరదు వాడికి కుదురుతుంది వీడికి కుదరదు అని చెప్పేసి మొత్తాన్ని అంతా ఏం చేసి పెట్టారు ఇక ఇలాగే ఉంటుంది కర్మ జ్ఞానము రెండున్నాయండి దీంట్లో దేని దొమైన్ దేని పరిధి ఏవితే సెటిల్ చేసి తప్ప గృహస్థి ఏమిటి సన్యాసి ఏమిటి వదిస్ ఆల్ దిస్ ఇన్సిడెంటల్ కావాలి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు వాడు గృహస్థ సన్యాసియా అన్నది పాయింట్ కాదు పాయింట్ ఏమిటి ఒక మనిషిగా వాడు తన కర్తవ్యాన్ని చేస్తున్నాడా లేదా తన డ్యూటీ విషయంలో ఎలా ఉన్నాడు వాడికి ఆత్మస్వరూపం విషయంలో సరైన అవగాహన ఉందా లేదా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు డాక్టర్ దగ్గర మరి సంసారం అనేది రోగము మోక్షము చికిత్స శరీరానికి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మరి సంసారం అనే రోగానికి చికిత్స అంటే లేదు మరి గీతాశాస్త్రం దగ్గరికి వెళ్తాం డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు గృహస్థువా సన్యాసివా అలా అడుగుతారా కలగోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి కన్ను ఎందుకంటే జ్ఞానం కాబట్టి నేను కలగోడు డాక్టర్ని అన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే కన్ను గృహస్థు కన్నా సన్యాసి కన్నా బ్రాహ్మణుని అలా ఉంటున్నా మరి అలా ఉండదు ఏదో వ్యవస్థితంగా ఉండాలి మనకున్న భావజాలాన్నంతని దాన్ని ఎత్తిన రుద్దకూడదు దాన్ని క్లీన్గా వదిలిపెట్టాలి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సర్వం కర్మాఖిలం పాత్ర జ్ఞానే పరిసమాప్త్యత శ్రీకే అవని చెప్తోంది జ్ఞానాదేవహి కైవల్యం అని ఇలా చెప్తూ ఉంటే నోనో గృహస్థులకే కానీ సన్యాసులకు కాదు సన్యాసులకే కానీ గృహస్థులకు కాదు గృహస్థులకు మధ్య కర్మ కూడా ఉండాలి మళ్ళీ కర్మ నేను ఉండక్కర్లేదన్నా అంటే ఆ మాట వేరు శ్రౌత కర్మతో కూడి ఉండాలి అలాగా కన్ఫ్యూజ్ చేసేసి అంచేతనే శంకరుల యొక్క భాష్యానికి మూలం వివేకము ఎందుకంటే అంతా కన్ఫ్యూజనే కంట ఉపన్యాసం చెప్పేప్పటికీ ఇప్పుడు మన కర్మ చేయమన్నాడా భక్తిని చేయమన్నాడా జ్ఞానం చేయమన్నాడా వీళ్ళకి తెలియదు ఎందుకంటే ఆయన ఏదీ చెప్పలేదు కనుక స్థిరంగా అలా ఉండకూడదు క్లీన్గా ఉండాలి తప్పగృహస్థానా విద్యమానమీ స్మా అవిమానవత్ అనపేక్ష ఉపేక్ష్యామి ఉపేక్ష్యా అనపేక్ష ఓకే ఉపేక్ష్యాం జ్ఞానాదేవే క ఓకే జ్ఞానాదేవ కేవలాన్ మోక్ష కేవలాత్మోక్ష నమోక్ష సరే అంతవరకు అభ్యంతరం లేదు కదా ఓకే ఇసుచ్యతేద్రి విరుద్ధం కానీ ఇప్పుడు ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే శ్రౌత కర్మల సంబంధం లేని కేవల జ్ఞానం వల్ల గృహస్థులకు మోక్షము వచ్చును అని చెప్పరాదు అది వాక్యం అవునా ఇప్పుడు ఈ వాక్యాన్ని నువ్వు చెప్పినప్పుడు స్మార్తకర్మ మాట నువ్వేం పెట్టలేదు దాంట్లో శ్రౌతక కర్మ అన్నదే కానీ స్మార్థకర్మ గురించి నువ్వేం చెప్పలేదు స్మార్తకర్మ ఉందా లేదా గృహస్థుల జీవితాల్లో స్మార్త కర్మ ఉందో లేదు లేకపోతే సమస్య లేదు వ్యాసుకి కాలం పూర్వంలో లేదు కాబట్టి ఇంకా అప్పుడు శ్రౌతా అనే ఎగ్జప్ట్ కూడా అక్కర్లా ఎందుకంటే ఏదైనా రెండు ఉంటే శ్రౌతమా స్మార్తమా అని సందేహం వస్తే కర్మాన్ని ఊరికే వదిలేస్తే సందేహం వస్తుంది కనుక శ్రౌతమా స్మార్తమా అని అని అంటాము మీరు ఇలా కూర్చోండి అమ్మా కూర్చోండి ఒకటే కర్మ అయినప్పుడు శ్రౌత అనే మాట అక్కర్లేదు అదే రెండున్నాయి రెండున్నప్పుడు మీరేమంటున్నారు శ్రౌత కర్మ సంబంధం లేకుండా గృహస్థులకి కేవల జ్ఞానం వల్ల మోక్షం వస్తుందనే మాట సుతరాము అని మీరు చెప్పారు ఆ వాక్యాన్ని చూసాం అర్థమైంది స్మార్త కర్మల మాట ఏమిటి ఆ వాక్యంలో స్మార్త కర్మలకి మీరు మెన్షన్ చేయలేదు ఆ స్మార్థకర్మలనేది అసలు అసలు లేవనుకోండి మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఉన్నావు ఉన్న ఉన్న స్మార్థకర్మలని లేని వాటిని ఉపేక్ష చేసినట్టుగా ఉపేక్ష చేసేసి వాటిని లెక్కలోకి తీసుకోకుండగా మీరు ఈ విధంగా గృహస్థులకి కేవల జ్ఞానం వల్ల మోక్షం రాదు శోదకర్మలు కూడా తోడుగా ఉండాలి అని ఒక వాక్యాన్ని చెప్పడము దానివల్ల అది విరోధమే కానీ విషయం ఏమీ తేలదు ఏమిటి విరోధమేమిటి అలొస్తుంది విరోధం కథం ఏతదతి విరుద్ధం అన్నారు కదా ఇది కూడా విరోధమే కథం ఎలా విరోధమేటి చెప్తున్నారు గృహస్థ సైవ స్మాప్తము మోక్ష ప్రతిషిధ్యతే నశ్రమాంతరా కథం వివేకి శక్యమవధారయత సో కాబట్టి ఇప్పుడు జ్ఞానం వల్ల మోక్షం రాదు అని చెప్పారు కదా జ్ఞానాన్ కేవల జ్ఞానాన్ మోక్ష నా అని చెప్పారు అయితే ఎటువంటి జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది కర్మ సముచిత జ్ఞానాన్ మోక్ష అంటే కర్మ సముచిత అంటే మళ్ళీ ఎటువంటి కర్మది స్రౌత కర్మ సముచిత జ్ఞానాత్ అయితే మరి స్మార్త కర్మ సముచిత జ్ఞానం ఇంకొకటి ఉంటుంది శ్రౌత కర్మ సముచిత జ్ఞానం ఉన్నట్టుగానే స్మార్త కర్మ సముచిత జ్ఞానం ఉంటుంది కాబట్టి స్మార్థకర్మ సముచిత జ్ఞానం వల్ల గృహస్థుతి మోక్షం రాదు స్రౌత కర్మ సముచిత జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని తేలిన అంతే కదండి ఇప్పుడు ఏమని చెప్పారంటే సౌత కర్మల సంబంధం లేకుండా కేవల జ్ఞానం వల్ల మోక్షం వస్తుందని చెప్పరాదు అని చెప్పారు కదా అంటే అర్థం ఏమిటి సౌత కర్మ సముచితమైన జ్ఞానం వల్ల గృహస్థులకి మోక్షం వస్తుంది అని చెప్పినట్టయింది అంటే దాన్ని బట్టి స్మార్త కర్మ వస్తుంది మోక్షం రాదు అన్నది కేవలం గృహస్థుల నెచ్చి మీదే పెట్టినట్టు అయింది కానీ నటు ఆశ్రమాంతరాణం సన్యాసులకు అయితే మటుకు జ్ఞాన కర్మ సముచ్చకున్నా కేవల జ్ఞానం వల్ల మోక్షం వచ్చేస్తుంది వాడి ప్రారంభం వల్ల వాడు గృహస్థై ఉంటే మటుకు కర్మ సముచితమైన జ్ఞానం మోక్షం వస్తుంది అందులో పైగా స్వార్థ సమకా వాడు కర్మల్ని జ్ఞానాన్ని కలుపుకుంటే మోక్షం రాదు శ్రౌత కర్మ సముచితమైన జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది గృహస్థైతే గృహస్థ కాకుండా సన్యాస అయితే కర్మ సముచ్చకున్నా కూడా మోక్షం వచ్చి అని ఈ విధంగా మీరు చెప్పినట్టయింది ఇది విరోధము వివేకిభీ వివేకం లేనివాడికి ఏం చెప్పినా నడిచిపోతుంది వివేకం లేనివాడిని కూర్చోబెట్టి మీరు గంటసేపు ఏమి చెప్పిన తలా లేకుండా ఏం చెప్పినానని నడిచిపోతుంది అవునా కదా కానీ వివేకిభి కథం అవధారయుటం శక్తి కొంచెం మ్యాథమెటిక్స్ లాగా ప్రిసైజ్గా ఫాలో అయ్యివన్నీ వారికి ఎలాగా చెప్తారు మీరు ఇప్పుడు ఇది సమస్య వస్తూ ఉంటుంది వివేకం ఉన్నవాడికి సమస్య వస్తుంది వివేకం లేనివాడికి అయ్యా వాడు కృతార్థుడు వాడికి ఏ సమస్య ఇప్పుడు నేను ఈ ఈరోజు నేను సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తున్నాను అనుభవిస్తుంటే ఈ నా దుఃఖానికి హేతువు ఏమి మీకు మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం నా దుఃఖానికి హేతువు ఏమి మీరు ఏదైనా చెప్పండి ఒక హేతువు మీరు చెప్పండి చెప్పండి దుఃఖ అజ్ఞానం సరే అజ్ఞానం ఇంకో ఇంకో కారణం ఏదైనా చెప్పండి ప్రారంభ కర్మ వల్ల దుఃఖాన్ని అనుభవిస్తున్నానని చెప్పచ్చు కదా పూర్వం నేను చేసుకున్న కర్మని బట్టి ఇప్పుడు నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను ఏదో తప్పు కర్మని చేశాను ఇప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అవునా ప్రారంభ కర్మ వల్ల నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అన్నప్పుడు ఇంకా మిగతా హేతువుని మీరు ఏది కూడా పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు మరి వివేకం గల వస్తుంది ఆ సమస్య ఏ వివేకం లేకుండా ప్రతిదానికి గుడు బసవన్నా తలకాయ ఉప్పి గడికే ఏ సమస్య లేదు ప్రారంభ కర్మ ఫలంగా నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అంటే ఈ ప్రారంధ కర్మ ఫలాన్ని ఇచ్చేది ఎవరు ఈ స్టేట్ ఇది కదా కర్మ సిద్ధాంతం అంటారు బస్ లీవిట్ దే అయిపోయింది మన దుఃఖానికి హేతు ఏమిటో తెలిసిపోయింది ప్రా ప్రారంభ కర్మ ఫలంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము సో వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ యాక్సెప్ట్ చేసేటువంటి చక్కటి మెకానిజం పాకార్జిని మెకానిజం కా దీనికి చుట్టుపక్కల దీన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలువైనవి యాక్సెప్ట్ చేస్తే మీకు సమస్య సాల్వ్ అయిపోయింది దుఃఖం అనేది ఎప్పుడు కూడా ఎందుకు వస్తుందంటే యాక్సెప్ట్ చేయలేకపోవడం చేతనే దుఃఖం పెరుగుతుంది యాక్సెప్ట్ చేశారనుకోండి ఏమవుతుంది ఇప్పుడు రైలు రైలు మిస్ అయ్యాం రైలు మిస్ అయితే దుఃఖం కలిగింది ఈ దుఃఖం పోయే ఉపాయం ఏమిటి పోలే రైలు మిస్ అయితే ఏ పరిస్థితి ఉదయించిందో ఆ పరిస్థితిని నేను స్వీకరిస్తున్నాను ఐ యాక్సెప్ట్ ఇట్ అప్పుడు ఆ దుఃఖం ఏమవుతుంది వెంటనే తగ్గిపోతుంది వెంటనే తగ్గిపోతుంది తగ్గిపోతుందా తగ్గిపోదా తగ్గిపోతుందంటే కాబట్టి మీకు యాక్సెప్ట్ చేసేటువంటి మెకానిజం కావాలి ఒక ఒక పద్ధతిలో మనం యాక్సెప్ట్ చేసే విధంగా మనకి సపోర్ట్ సిస్టమ్ కావాలి ఆ సపోర్ట్ సిస్టమ్ ఏమిటంటే మనకి లభించిన సుఖ దుఃఖాలని ఈశ్వరుడు ఇచ్చినాడు ఈశ్వరుడి నుంచి వచ్చింది ఈశ్వరు నుంచి వచ్చింది కాబట్టి మనం స్వీకరించటం మన ధర్మము మనం స్వీకరించాలి న్యాయము ఈశ్వరుడికి ఏం పని ఆయన మన మీద పని కట్టుకుని మనకి దుఃఖాన్ని ఇస్తున్నాడా అదే అలా ఇవ్వడు అలా ఇస్తే మళ్ళీ ఈశ్వరుని అందరూ భక్తికి భంగం కలుగుతుంది అలా ఇవ్వడు ఈశ్వరుడు మనం పూర్వమునందు చేసిన కర్మను బట్టే మనం అంటే అల్టిమేట్గా మన డెస్టినీకి మోల్డ్ చేసింది ఎవడు మనమే ఐ మోల్డెడ్ మై డెస్టినీ నా సుఖదుఖాలకి కర్తవరు నేనే ఐ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఎంత క్లీన్గా ఉందో చూడండి ఇప్పుడు మీరు మధ్యలో దీనిలో ఇంకొక టాపిక్ ప్రవేశపెట్టారనుకోండి ఉదాహరణకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వల్ల నాకు దుఃఖం కలిగిందనో లేకపోతే బీజేపీ గవర్నమెంట్ రావడం వల్ల నాకు దుఃఖం కలిగిందోనో అన్నారనుకోండి అప్పుడు ఈ వివేకం అంతా భ్రష్టమైపోయిందా లేదా లేకపోతే అలా కాకుండా ఇంకొక ఇంకొకటి ప్రవేశపెట్టారనుకోండి ఇంకొక సమాజ హేతువో మరో హేతువో మరో హే నేను నోటమూట అంటలేదు అనాలంటే చాలా ఉన్నాయి మరోటో మరోటో ప్రవేశపెట్టారనుకోండి అప్పుడు మీకు ఈ క్లియర్ కట్ పిక్చర్ దెబ్బతింటుందా దెబ్బతిందా క్లియర్ క్లారిటీ ఎప్పుడైతే దెబ్బతిందో మీకు యాక్సెప్ట్ చేసేటువంటి ఆ మానసికమైన శక్తి దెబ్బతింటుంది ఆ మనస్సుకుండేటువంటి బలం దెబ్బతింటుంది బలహీనత ప్రవేశిస్తుంది బలహీనత ప్రవేశిస్తే మీరు యాక్సెప్ట్ చేయలేక యాక్సెప్ట్ చేయలేకపోతే రిశంకి చేస్తూ ఉంటారు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు ఎంతకాలం వ్యతిరేకిస్తారో అంతకాలం మీరు దుఃఖాన్ని అనుభవించబడతారు కాబట్టి వివేకము చాలా ముఖ్యం వివేకాన్ని చెడగొట్టి మనస్సుకి బలహీనతనే అందజేసేటువంటి మాటల వల్ల మనిషి జీవితానికి ఉపకారం ఏమి అల్టిమేట్గా తాత్కాలికంగా ఏదో ఏదో కాలక్షేపం అవుతుందప్పిస్తే మనిషి బలహీనుడు మన మనస్సులో బలహీనత ప్రవేశిస్తుంది వాడు వివేకపూర్వకంగా ఆలోచించలేడు తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన వివేకంతో ప్రజ్ఞతో తాను ముందుకు వేయాలి అనేటువంటి ఆ ధైర్యం వాడికి లేకుండా అయిపోతుంది ఎంతసేపు వానపావంలోగా అయిపోతాడు మనిషి స్పైన్ లెస్ట్ చూడండి అలా అయిపోతాడు కాబట్టి ఒక దృష్టాంతం చెప్పాను వివేకము యొక్క ప్రాధాన్యము చెప్పడం కోసం చెప్తాను గీతా భాష్యం యొక్క విశిష్టత ఏమిటంటే వివేకము వివేకత అర్థ నిర్ధారణాయ అని మనం సంబంధ భాష్యంలో చూసి ఉన్నాము ఇక్కడ అన్ని విధాలా కూడా వివేకానికి వీలు లేకుండా స్మార్త కర్మలని శౌత కర్మలని గృహస్థాశ్రమోని సన్యాసాశ్రమం కర్మ ఉండాలని కర్మ అక్కర్లేదని ఇంత కన్ఫ్యూజన్ గా మోక్షసన స్మాధ్వరేతాం సముచ్చీయ తృహస్థలాష్యత స్మార్తైరవ సముచ్చయ నశ్రౌతై ఇప్పుడు మీరేమంటున్నారు మళ్ళీ మొదటికి వచ్చాను కదా శ్రౌత కర్మలతో కూడిన సముచితమైన జ్ఞానం వల్ల గృహస్థులకి మోక్షము అని చెప్పినట్టే కేవల జ్ఞానం వల్ల మోక్షము నువ్వు అనొద్దు ఎట్టి కర్మలతో సముచితమైన జ్ఞానం వల్ల గృహస్థులకి మోక్షము అని ఈ స్మార్త కర్మలు వేళ్లాడుతున్నాయి పక్కన వాటికి ఏదో ఒక స్లాట్ చూపించాలి కదా మరి స్మ ఈ స్వా స్వార్థకర్మల్లో ఉపేక్ష చేయడానికి వీరిలోకి ఉన్నాయి కదా వాటికి ఏదైనా స్మా స్వాదు చూపించాలి ఏమి స్వాదు చూపిస్తారు ఓకే సన్యాసులకు స్మార్థకర్మలతో కూడిన మో జ్ఞానం వల్ల మోక్షము అని చెప్పారనుకోండి సముచ్చేయవాదులు కదా కాబట్టి స్మార్థకర్మలు చేసుకుంటూ అంటే వీడు అగ్నిశోమం వీడు అగ్నిహోత్రం ఇలాంటి కర్మలు ఏమొద్దు ఏదో స్మార్త కర్మలు ఏవో ఉంటాయి స్మృతి విహితములైన కర్మలు వ్రతాలు ఇవేవే ఉంటాయి అవి చేసుకుంటూ వీడి జ్ఞానాన్ని కూడా కలుపుకుంటే సన్యాసులకి దానివల్ల మోక్షము అని చెప్పారనుకోండి ఇలా చెప్పడానికి హేతువేమిటి అంటే కర్మలకి జ్ఞానంతో సముచ్చయము తప్పదు కానీ మళ్ళీ దాంట్లో కూడా ఆ శ్రౌత గృహస్థులైతే శ్రౌత కర్మలతో సముచితమైన జ్ఞానం వల్ల మోక్షము సన్యాసులైతే మటుకు స్మార్థకర్మలతో సముచితమైన జ్ఞానం వల్ల మోక్షము అని ఇలాగా ఈ కర్మల్లో శ్రౌత కర్మలని గృహస్థులు నెత్తిన స్మార్థకర్మలని సన్యాసులనెత్తిన అలాగే సపరేట్ చేసి పెట్టడంలో మీకు ఏమైనా ఒక పద్ధతి ఉందా ప్రమాణం ఏమైనా ఉందా అది విరుద్ధము తర్వాత ఇంకొకటి స్మార్త కర్మల సముచ్చయం వల్ల సముచ్చేతమైన స్మార్థకర్మలతో కూడిన జ్ఞానం వల్ల సన్యాసులకి మోక్షం వస్తుందని నువ్వు చెప్పి పక్షంలో అదే మాట గృహస్థులకు కూడా చెప్పు సన్యాసులకి స్మార్థ కర్మ సముచిత జ్ఞానం వల్ల మోక్షం వచ్చినట్టుగానే గృహస్థులకు కూడా స్మార్థ కర్మ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని చెప్పు ఎందుకంటే స్మార్థకర్మలు చేయడం తేలిక శ్రౌత కర్మలు కష్టం కాబట్టి సన్యాసులకి స్మార్థ కర్మ సముచిత జ్ఞానం వల్ల మోక్షం వచ్చినప్పుడు గృహస్థులకు కూడా అలాగే రవివయా నీ సొమ్మ ఏం పోయా గృహస్థులు తథ గృహస్థానామపు ఇష్యత గృహస్థులకు కూడా స్మార్త కర్మలతో సముచితమైన జ్ఞానం వల్లే మోక్షం అని చెప్పు మళ్ళీ శ్రౌతమనే గృహస్థుల్ని ఎది శ్రౌతం ఎందుకు పెడతావు అసలు ఈ తేడాకి కారణమేమిటి అని ఒక ప్రశ్న అదొక విరోధం అథౌతై స్మాతైశ్చస్థస్ైవ సముచ్చయో మోక్షాయ ఊర్ధరేత రేత సాంతు స్మార్త కర్మ మాత్ర సముచిత జ్ఞానాన్ మోక్ష ఇది అలా అయితే ఇంకోలా చెప్తాం ఏదో తెలుసిన గృహస్థులైతే శ్రౌత స్మార్తములనే రెండు కర్మలతో కూడిన జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది మొత్తానికి కర్మ సముచిత జ్ఞానాన్ మోక్ష కేవల జ్ఞానాన్ని మోక్ష అనే మాట మీరు అనొద్దు మేమే వినద్దు అది నిషేధమే కర్మ సముచితమే కర్మ సముచితంలో మళ్ళీ తేడాలు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వ్యవస్థ ఎలా చేశాం మేము ఏమిటది శ్రౌత కర్మలు మరియు స్మార్త కర్మలతో కూడి ఉన్న జ్ఞానం వల్ల మోక్షము సన్యాసులైతే మటుకు కేవలము స్మార్త కర్మలు సరిపడతాయి స్మార్త కర్మలతో కూడిన జ్ఞానం వల్ల మోక్షము అని మేము సెటిల్ చేసామని బాగుంది ఇప్పుడు ఇలాగ ఇలాగ ఒప్పుకోండి మీరు ఇలా ఇలా అంగీకరిద్దాం అప్పుడు అన్నీ సెటిల్ అయ్యాయి అనంటే తత్రం సతీ గృహస్థస్యవ ఆయాస బాహుల్యం శ్రౌతం స్మాప్త హు దుఃఖరూపం కర్మ శిరసి ఆరోపితం సార్ ఇలా మాట్లాడడం న్యాయం కాదు ఎందుకంటే వాడు గృహస్థుడైన పాపానికి వాడు మోక్షం కావాలనుకుంటే జ్ఞానం తప్పనిసరి మంచిది జ్ఞానం అందరికీ సన్యాసికి తప్పనిసరి గృహస్థికి తప్పనిసరి ఒప్పుకున్నాము జ్ఞానంతో పాటు కర్మ కూడా తప్పనిసరి ఓకే అది సమానమైన రెండు కాదు మళ్ళా గృహస్థులైతే మటుకు శౌత కర్మలు స్మార్థకర్మలు రెండు కూడా చేస్తూ జ్ఞానాన్ని పాటించాలి సన్యాసి అయితే మటుకు స్మార్థకర్మల్ని చేస్తూ జ్ఞానాన్ని పాటిస్తే సరిపడుతుంది కేవల జ్ఞానం అనేది దరిదాపులకి రావద్దు అని అలా వ్యవస్థ చేశారు ఇలా వ్యవస్థ చేయటం సుతలాము అన్యాయం గృహస్థు నెత్తి మీద ఇంత ఆయాస బాహుల్యం ఇంత అధికమైన శ్రమని గృహస్థు నెత్తి వాడు మోక్షం కోరుకున్న పాపానికి ఇంత బరువు అని పెట్టి సన్యాసికి తక్కువ బరువు పెట్టి గృహస్థికి ఎక్కువ బరువు పెట్టి దానికి రీజన్ ఏమీ ఆయాస బాహుల్యం గృహస్థం నెక్కి మీద ఆరోపించటము తగదు అథహస్థ సైవ ఆయాసాహుల్యకరణాత్ మోక్ష సార్ నాశ్రమాంతరాణం శ్రౌత నిత్య కర్మరహితత్వాది తదక్యసత్ ఓకే మీరు అలా చెప్తే పక్షపాతం అన్నారా ఏమి పక్షపాతం చెప్పారు కదా ఓకే దీనికి మేము ఉపాయం చెప్తాం మోక్షం గృహస్థులకే వస్తుంది పక్షపాతం పోయింది చూడండి అదేమిటండి మోక్షం గృహస్థులకే ఎందుకు వస్తుంది అవును గృహస్థుల నిత్య మీద ఆయాస బాహుల్యం ఎక్కువ కదా ఎక్కువ ఫలం కష్టీ ఫలి కష్ఠీఫలి అనాలి కష్టే ఫలే అనకూడదు సంస్కృతం ఉండాలి కదా ఫలిత కష్టే ఫలే అయినా ఏదో సినిమాల్లో ఉన్నట్టుగా అంతే తప్పు కదా లేదు అదో శాస్త్రం కోర్టు చేసినట్టుగా కష్ఠీ ఫలి నా వయస్సు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అందులో సుబ్రహస్ గారి దగ్గరికి రఘువంశం పుస్తకం పుట్టుకుని ఓ రోజుని కష్టే ఫలే అన్నాను ఎవరితోటో ఉన్నాను ఆయన ఎదుర్కొంటే వెళ్ళదు ఎవరితో పిల్లలతో మాట్లాడుతూ అన్నారు ఆయన అక్కడ ఏదో పని చేసుకుంటూ పిలిచారు ఏమిట్రాను అన్నా ఉన్నారు అంటే ఇలా అన్నాను ఎక్కడ విన్నా ఇది అంటే హై స్కూల్లో మేస్తార్ అంటుంటే విన్నా అన్నారు ఆ మేస్టార్కి సంస్కృతం రాదు నీకు అంతకంటే రాదు ఇది తప్పు కష్టే ఫలేమిటి నిమోహం కష్టే సుప్తమయ్యా కవచనం కూడా సప్తమయ్యాకవచనం ఎలాగే వాక్యం పూర్తి అయిందా మీరు కాదు కష్టే ఫలం అను కష్టమునందు ఫలము ఉండును అసలు వాక్యం ఏమిటంటే కష్ఠీ ఫలి కష్టి అంటే కష్టము గలవాడు ఫలి ఫలము గలవాడు అగును అని చెప్పారు ఎనివే అది పెద్ద కథది సో గృహస్థితి కష్టం ఎక్కువ కాబట్టి ఫలం కూడా ఎక్కువ అన్నిటికంటే గొప్ప ఫలం ఏమిటి మోక్షం అన్నిటికంటే ఎక్కువ కష్టమే హోడి చేస్తున్నాడు గృహస్థి చేస్తున్నాడు ఎందువల్ల సౌత స్మార్థ కర్మ సముచితమైన జ్ఞానాన్ని పాటించాలని అన్నం కనుక కాబట్టి గృహస్థులకే మోక్షం వస్తుంది సన్యాసులకి మోక్షం రాదు ఎందుకని వీడు కష్టం తక్కువ పడిపోయింది కేవల కర్మ సముచిత జ్ఞానమే ఉంది తప్పిస్తే సౌత కర్మలో వీడికి సంబంధం లేకుండా అయిపోయింది కాబట్టి వీడికి ఏదో పుణ్యం ఏదో ఫలం వస్తుంది అంటే తప్పిస్తే వీడికి మోక్షం లేదని చాలా బాగుంటుంది పైగా నిత్యకర్మలు కూడా చేయడు మీరు నిత్యకర్మ అంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రం చేయడానికి భార్య ఉండాలి సన్యాసికి భార్య ఉండదుగా సన్యాసి అగ్నిహోత్రం రోజుకి వెళ్ళకూడదు ఎందుకంటే అగ్నిహోత్రం చేయాలంటే సపత్తిని కూడా ఉండాలి భార్య అంటే అగ్నిహోత్రం కానీ మీరు గీతలో వినుంటారు నా నిరగ్ని నాక్రియ అని నిరగ్ని అక్రియ అగ్ని ఎప్పుడైతే లేదో కర్మ అప్పుడే లేదు అగ్ని ఏదంటే ఇంట్లో ఇప్పుడు ఏదని కాదు అగ్నిహోత్రం లేదని అగ్నిహోత్రం లేదు అంటే భార్యా సంబంధం లేదు అని అర్థం భార్యా సంబంధం లేని సన్యాసాశ్రమంలో అగ్నిహోత్రాన్ని అగ్నిహోత్రంలో ఏది వేయకూడదు అంచేతనే సన్యాసి వండుకు తినరాదు అని చెప్తారు వీలైతే అదో శాస్త్రం రూల్ కింద చెప్పి లోకం మీద పారయటం ఎందుకంటే ఎవరో దిక్ష పోకపోతే వండుకునే తినాడు ఏం చేస్తుంది వాళ్ళు అమని అలాగది ఇవి ఆజ్జిలీ నోట్ సన్యాసికి అగ్నిహోత్రం లేదు కనుక వంట కూడా చేయటానికి వీరు లేదు కాబట్టి భిక్ష చేసుకుని బతుకు అని సన్యాసులు చెప్పారు ఎందుకంటే అగ్నిహోత్ర సంబంధం లేదు కనుక అది పరిస్థితి కాబట్టి సన్యాసి తీనుకుని వెళ్ళి హోమం చేయకూడదు అది తప్పదు ఈ శాస్త్రం అంగీకరించిన సమాచారం కాదు అది సమాచారం ఏదైనా ఇనాగ్రేషన్స్ చేయొచ్చు రిబ్బన్స్ ఇక్కడ అనావరణాలు చేయొచ్చు కానీ హోమాలు చేయకూడదు అలా చెప్తారు శాస్త్రంలో కానీ జరిగితో జరుగుతూ ఉంటుంది ఇది వ్యవస్థ సో ఈ విధంగా శ్రౌత కర్మలు లేవు గృహ సన్యాసికి నిత్యకర్మలు లేవు అన్ని నెత్తి మీద ఉన్నవాడు గృహస్థే మోక్షం సన్యాసికి మోక్షం రాదు అని చెప్పేద్దాం తదతి అసత్యం అలా చెప్పడం తప్పదు ఎందుకంటే సర్వోపనిషత్సూ ఇతిహాస పురాణయోగశాస్త్రేషు చానాంగన ముక్షకర్మ సన్యాస విధానాత్ తప్పదే అలా చెప్పకూడదు కర్మలు ఉన్నప్పుడే మోక్షం ఎక్కువ కర్మలు ఉంటేనే మోక్షం కాబట్టి గృహస్థికే మోక్షం లాంటి మాట చెప్పకూడదు అలా అలా విడతీయటం సరికాదు పైగా మీరు ఉపనిషత్తులు చూసినట్లయితే ముముక్షోహ జ్ఞానాంగ సర్వకర్మ సన్యాస విధానాత్ మోక్షం కోరేవాడికి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి కనుక జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా సర్వకర్మ సన్యాసాన్ని విధించారు సర్వకర్మలని సన్యాసం చేసి నీవు మోక్షాన్ని కోరి జ్ఞానాన్ని పరుస్తూ చెయ్యి అని ఉపనిషత్తులన్నింటిలో విధించారు ఉపనిషత్తుల్లో మాత్రమే కాకుండా ఇతిహాసములు అంటే భారతం పురాణములు విష్ణు పురాణం ఇత్యాది పురాణాల్లో యోగశాస్త్ర గ్రంథాల్లో వీటన్నింటిలో కూడా మోక్షం కోరువాడు జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని పొందుటకు అంగంగా సర్వకర్మ సన్యాసముని విధించినారు సర్వకర్మ సన్యాసము అంటే ఎలా ఉంటుందంటే కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసుకోండి ఎందుకంటే సర్వకర్మ అంటున్నారు కదా అన్ని కర్మలు అంటే అసలు ఎన్ని ముందు మీకు వ్యవస్థ ఉండాలి ఎన్ని నిత్య కర్మ నైమిత్తిక కర్మ నిషిద్ధ అకామ్య కర్మ నిషిద్ధ కర్మ ప్రాయశ్చిత్త కర్మ అని ఐదు ఉన్నాయి ఐదు రకాల కర్మలు ఉన్నాయి ఇప్పుడు నిషిద్ధ కర్మ చేయకూడదండి మోక్షం కావాలన్నవాడు నిషిద్ధ కర్మ చేస్తానంటే ఎక్కడ పొరుగుతుంది నిషిద్ధ కర్మ చేయకూడదు అసలు నిషిద్ధ కర్మ ఎవరూ చేయకూడదు సరే మోక్షం కావాలన్న వాడికి కూడా నిషిద్ధ కర్మ చేయకూడదు కాబట్టి నిషిద్ధ కర్మ పరిత్యాగం చేసేయండి ఇంకా ప్రాయశ్చిత్త కర్మ పరిత్యాగం అయిపోతుంది ఆటోమేటిక్గా ఎందుకంటే నిషిద్ధ కర్మ చేస్తే ప్రాయశ్చిత్త నిషిద్ధ కర్మ చేయకపోతే ఇంకా ప్రాయశ్చిత్తమే ఉంది ప్రాయశ్చిత్త కర్మ పరిత్యాగం అయిపోయింది ఇక రెండు రెండు కర్మలు పక్కన పెట్టేశాం కామ్య కర్మ మోక్షాన్ని కోరివాడు ఇతర కామనలన్నన్నింటినీ కూడా తిరస్కారం చేయాల్సి ఉంటుంది మోక్షము కావాలి మా మనవడికి ఏమో ఆ సెయింట్ ట్యామ్స్లో సీటు కావాలి మీరు ఏదైనా కన్ను సజెస్ట్ చేయండి కుదరదు అలాగా ఏదో ఇది కావాలో అది కావాలో చూసుకోవాలి ఇది కావాలి అది కావాలంటే కుదరదు మోక్షం కావాలన్నవాడు మనవడుకోవాలి ఇవన్నీ వదిలిపెట్టాల్సి ఉంటుంది మనవడు సంగతి మనవడు చూసుకుంటాడు మనవడు చూడకపోతే మనవడిని కన్నవాడు చూస్తాడు వీడికి ఎందుకు కాబట్టి మోక్షం కావాలంటే కామ్యకర్మల్ని అనుభవించి పెట్టాను నేను కామ్యకర్మకు ఒక దృష్టాంతం చెప్పాను ఇలా ఉంటే ఏదో దృష్టాంతం చెప్పాను కామ్యకర్మల్ని విడిచిపెట్టేసేయండి అయిపోయింది కదా ఇంకేమున్నది నిత్యకర్మ నైమిత్తిక కర్మ ఉన్నాయి రెండు ఒకటే రోజు చేసేది నిత్యకర్మ ఎప్పుడైనా చేసేది నైమిత్తికర్మ రోజు చేసేది ఏమిటి సంధ్యావందనాదు ఎప్పుడైనా చేసి గ్రహణం వచ్చినప్పుడు శ్రాద్ధాదులు శ్రాద్ధాదులు ఎప్పుడైనా చేసేది ఈ కర్మలు ఉన్నాయి ఇవి మాత్రమే పట్టుకుని వెలాడాలి నిత్య నైమిత్తిక కర్మలతోటి జీవితాన్ని గడపాలి గృహస్థులు గడుపుతో ఉంటే క్రమంగా జ్ఞానాన్ని కూడా ఎప్పుడైతే అనుష్ఠిస్తాడో తాను కర్త కాదు అని తెలుస్తుంది కర్మయోగానుష్ఠానం చేయాలి తాను కర్త కాదు అనే జ్ఞానం ద్వారా సర్వకర్మ సన్యాసం అయిపోతుంది అంటే ఇంకా కర్మే ఉంది కర్తకే కర్మ ఉంటుంది కానీ కర్త కానీ కర్మ ఉండదు జ్ఞానం వల్ల కర్మత్యాగం ఉంటుంది జీవితంలో కర్మలు నడుస్తూ ఉంటాయి కానీ ఆత్మస్వరూప జ్ఞానం వల్ల కర్మత్యాగం ఉంటుంది అంటే అర్థం ఏంటి కర్మ ఉంటుంది కానీ కర్త ఉండదు డూయింగ్ ఉంటుంది డూయర్ ఉండదు ఆ సత్యాన్ని కూడా తెలుసుకుంటాడు తద్వారా కర్మ పరిత్యాగం అయిపోతుంది అదే జ్ఞానము అదే మోక్షము దీనికి గృహస్థ సన్యాస పాయింట్ కాదు ఇది వ్యవస్థ ఈ రకంగా సకల పురాణాలు అన్నీ కూడా సర్వకర్మ సన్యాసాన్ని విధించాయి ఇది ఇప్పుడు ఈ ప్రణాళిక అంతా కూడా సో ఈ విధంగా చెప్తూ ఉంటే నువ్వు వచ్చి స్రౌతస్మార్త ద్విధ కర్మ సముచిత జ్ఞానాన్ని పాటించే గృహస్థులకు మాత్రమే మోక్షము అని అలాగే దాన్ని అన్ని ఎడ్జిక్ ఇన్కమ్ ట్యాక్స్ లా కింద తయారు చేస్తే అది సరికాదు శాస్త్రంలో అలా చెప్పట్లేదు సో సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట వలననే మోక్షము అని శాస్త్రం చెప్తూ కాబట్టి గృహస్థులకే మోక్షం సన్యాసులకి లేదు అనే మాట సరికాదు తర్వాత ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానాచుతి స్మృత్యో ఆశ్రమ వికల్పాన్ని ఆశ్రమ సముచ్చయాన్ని విధించాలి శృతుల్లోనూ స్మృతుల్లోనూ కూడా శృతులంటే జాబాలాది శృతులు ఉప వేద వేద వాక్యాలు గృహధార్మిక స్మృతి అలాగా స్మృతులంటే మనో స్మృతి పరాశర స్మృతి ఇలాంటి ఆశ్రమ సముచ్చయం అంటే ఏదో తెలిసినా ఒక వ్యక్తి గృహ బ్రహ్మచారిగా ఉంటాడు వేదం చదువుకున్నాడు బ్రహ్మచర్యం పూర్తి చేశాడు ఇప్పుడు వాడు గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తాడు అంటే బ్రహ్మచర్యం ఉంది గృహస్థం ఉంది అది సముచ్చయం గృహస్థాశ్రమం స్వీకరిస్తుంది గృహస్థాశ్రమం నుంచి సన్యాసం స్వీకరిస్తాడు అంటే మధ్యలో వానప్రస్థం లింక్ కొద్ది రోజులు సన్యాసానికి ముందు వానప్రస్థం ఉంటుంది వానప్రస్థం అంటే అడవిలో వెళ్ళి కూర్చోమని అడవి ఎక్కడుంది అడవిలో వెళ్ళి కూర్చోవడానికి అడవులన్నీ కొట్టేనే కొట్టేశారు సో వానప్రస్థము అంటే అది ఒక ధర్మము మానసికమైన సంసిద్ధత కొంతకాలం ఉంటుంది అది మానసికమైన ఇప్పుడు ప్రయాణానికి మీరు ప్రయాణం చేయబోతున్నారనుకోండి ప్రయాణం చేయబోతున్నారు పెద్ద ప్రయాణం ఏదైనా ఉందనుకోండి దానికి మానసికమైన సంసిద్ధత ఉంటుందా ఉండదా వారం రోజుల ముందు పెట్టేది సర్దుకుంటారు అలాగే అలాగంటదే వాన ప్రశ్న కూడా ఓపంటుంది ఆ మానసికమైన తయారీ తర్వాత సన్యాసం అంటే ఒకే వ్యక్తికి జీవితంలో అన్ని ఆశ్రమాలు వచ్చాయి దీన్ని సముచ్చయము అంటారు ఇది జ్ఞానకర్మ సముచ్చయం కాదు ఇది ఆశ్రమ సముచ్చయం ఈ ఆశ్రమ సముచ్చయాన్ని శృతి చెప్పింది అది ఒక్కటి చెప్పి ఉదలలేదు ఆశ్రమ వికల్పాన్ని చెప్పింది ఆశ్రమ వికల్ప సముచ్చయ విధానం ఆశ్రమ వికల్పాన్ని ఎలా చెప్పిందంటే ఎది ప్రజాకామ స్త్రీయ ముద్వహేత్ ఎది విరక్త అంటూ ఇలా మొదలుపెట్టి వీడు బ్రహ్మచర్యం పూర్తి చేశాడు బ్రహ్మచర్యం పూర్తి చేసిన తర్వాత వీడికి భార్య సంతానము కర్మలు కావాలనుకుంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి ఇవేమో వద్దు నాకు కొంతమందికి అక్కర్లేదు సో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే సంతానం కాదు ఇంకా పెళ్లి కాకముందే సంతానం మీద అపేక్ష ఉంటుంది వీడికి ఉండదు పెద్దలకు ఉంటుంది పెద్దలకి ఏదో ఒక ధోరణ అంతే అది అదేదో పెద్ద విమర్శ చేసి శాస్త్రాన్ని చదివేసుకుని ఏదో తేల్చుకున్న నిర్ణయాలనేం కాదు ఏదో తలకొరు పెట్టి కూడా ఉండరాకర్లేదా తలగురు పెట్టి వాడు ఉండాల ఇలాగేదో ఒక ధోరణిలో పెద్దలు నడుస్తాం పెద్దలంటే వయస్సులో పెద్దలు అనే అభిప్రాయం సో ఎనీ సో అదైతే ఆ దారిలో వెళ్ళేప్పుడు వీడిక్కడ గోదానం చేస్తే కానీ అక్కడ వాడు నది దాటలేయడం అని ఓ మాట విని సో దాన్ని పట్టుకొని అలా భయపడుతూ జీవిస్తూ వీడు కొడుకు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఆ నదిలో నేను ఆగిపోతానేమో అని దీనికి భయం సో ఇలాగేవో భయాలు ఉంటాయి సో దాంతో వీడి వీడి వివాహం కోసం పెద్దలు ఏమో కంటలు పడుతూ ఉంటారు కాబట్టి వివాహం చేసుకోవాలని పెద్ద వీడికి వస్తాయి పెద్దలు వీడికి చెవిలో పోరుతో నువ్వు పెళ్లి చేసుకోవాలంటే కప్పు సో వారందరూ వాడినిస్తే ఏం చేసేవాడో పెద్దలు అలా ఉదరు వారి చెవిలో ఇవి గట్టుకుని పోరేసి వాడిని వివాహంలోకి నెట్టుతారు వాడి కోరిక తమ కోరికని వారి కోరికగా తీర్చిదిద్దుతారు సో కాబట్టి వాడు ప్రజా ప్రజాకామహ సంతానం కావాలి భార్య అయితే వండు పెట్టింది హాయిగా పోయిన చేయొచ్చు ఇలా ఏమో భావాలు అన్నీ ఉంటాయి సో వాడు నాకు వివాహం కావాలి అనుకుంటాడు అనుకుంటే గృహస్థుకు వెళ్తాడు ఒకడు ఉంటాడు పది మంది ఇలా ఉంటే ఒకడు ఇంకో దీనికి తల గింతులు కూడా ఇంకొకటి ఉంటాడు వాడు ఏంటంటే నేను నేను రెండు మెతుకులు నేనైతే తింటాను దీనికోసం వివాహం అదంతా అనవసరం నాకు ఈ సాంసారిక భోగంలో శ్రద్ధ లేదు ఈ సంతానం అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు వివాహం ఉద్ది అనుకుంటాడు ఇప్పుడు ఏం చేయాలి వివాహం చేసుకు తిరాలి అయితే పాపం వస్తుందని ఎక్కడా శాస్త్రం చెప్పలేదు అలా పైగా శాస్త్రం ఏమని చెప్పిందంటే నీకు వివాహం అక్కర్లేదని నువ్వు అనుకుంటే నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళద్దు వెళ్ళగా ఏం చేయమంటావు చూడు సన్యాసం తీసుకుంటావా అదే ఇంకా కొంచెం భయం భయం కావుల్ సన్యాసానికి వెళ్ళలేనేమో పోలలేదు కంగారు ఇంకా బ్రహ్మచారిగానే కొనసాగు నైష్ఠిక బ్రహ్మచారి అనే ఒక ఉంది అలా బ్రహ్మచారిగా కొనసాగు ఎంతవరకు కొనసాగాలి చూడు టైం యాజ్ విచ్ ప్రోగ్రెస్ పార్టీ పార్టీ అయిన తర్వాత వీడు వివాహం చేసుకుంటారంటే మాత్రం వీడికి స్థితి ఎక్కడ లభిస్తుంది ఆ స్థితి వచ్చిన తర్వాత ఇంకా మనకి వివాహం అనేది సుతరాము లేదు ఆ దోలాయమాన స్థితి పోయింది ఇంకా ఈ జీవితంలో మనం ఇలాగే అని ఒక సెటిల్మెంట్ వచ్చేస్తే సన్యాసం తీసేస్తుంది గురువు ఎలాగా గురువు యొక్క అనుగ్రహము తర్వాత వారి గైడెన్స్ ఎలాగూ ఉంటాయి కాబట్టి ఆశ్రమ సముచ్చయాన్ని చెప్పింది ఆశ్రమ వికల్పాన్ని చెప్పింది కాబట్టి సన్యాసం తీసుకుంటే మోక్షం వస్తుంది అని అల్లా శాస్త్రం చెప్తుంటే గృహస్థులకి మాత్రమే మోక్షము అని మీరు నిర్ణయించడం తప్పు గృహస్థులకి మాత్రమే మోక్షం అని చెప్పినప్పుడు ఆశ్రమ సముచ్చయాన్ని మాత్రమే విధించాలి కానీ ఆశ్రమ వికల్పాన్ని విధించకూడదు కానీ శృతులు స్మృతులు విధిస్తున్నాయి విధిస్తుంటే నువ్వు వచ్చి కేవలం గృహస్థులకి మాత్రమే మోక్షం అలా చెప్తావు గృహస్థులకి మాత్రమే మోక్షం అని వాళ్ళ అభిప్రాయం ఇంక వాళ్ళు వాళ్ళు అలా దాంట్లోకి త్రోయబడ్డారు ఎందుకు త్రోయబడ్డారంటే కర్మ సముచిత జ్ఞానం వల్లనే మోక్షం అని పట్టుకునే ఆ కర్మని పట్టుకోవడం వల్ల ఆఖరికి గృహస్థులకి మాత్రమే మోక్షం అని చెప్తే దుస్థితికి చేరుకున్నారు కర్మని పట్టుకోవడం వల్ల కర్మకి మోక్షానికి సంబంధం లేదని ఒక్క మాట వీడు అర్థం చేసుకుంటే ఈ మొత్తం ఆర్గ్యుమెంట్ అంతా కూడా ఈజీగా అలాగా తేడా తేలిపోతుందంటే కర్మ సముచ్చయవాదులు వీళ్ళు జ్ఞానకర్మ సముచ్చయవాదులు అందులో సన్యాసాన్ని విదిలిపెట్టలేరు గృహస్థాన్ని వీదిలిపెట్టలేరు పోని సన్యాసం నీకెందుకు నీకు కర్మల మీద ఉంది కర్మ ఫలాల మీద ప్రేమ ఉన్నది స్వర్గం కావాలి భోగం కావాలి సుఖం కావాలి సంపద కావాలి ఇవన్నీ కావాలి మరి నీకు సన్యాసం ఎందుకో హాయిగా గృహస్థిగా ఉండి ఆ భోగాలను అనుభవించుకుంటూ కామ్యకర్మ మీ చేసుకుంటూ అలా ఉండు ధర్మబద్ధంగా జీవించు భవిష్యత్తు మాడు చూడొచ్చు మళ్ళీ ఇంకొకటి వస్తున్నప్పుడు చూడచ్చు ఆహా సన్యాసం కావాలి సన్యాసం కావాలంటే డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ కమ్ అన్నీ విడిచిపెట్టి రావాలా కర్మ కర్మ ఫలం భోగాలు బంధాలు అన్నీ విడిచిపెట్టి సన్యాసంలోకి రా లక్షణాలు కూడా విడిచి పిలక తిలక ఇంతకాలం తొలగ పెట్టుకుని ఇప్పుడు తిలక తీసేయాలంటే బాధగా ఉందంటే నీకు సన్యాసం ఎందుకు ఇంతకాలం జంజం వేసుకుని ఇప్పుడు జంజం తీసేస్తే మళ్ళీ నేను ఏమైపోతాను జంజం లేని వాళ్ళలో జతైపోతానేమో నీకు బెంగు ఉంటే నువ్వు అలాగే జంజం పెట్టుకో సో ఈ అర్ధ జపతీయము తప్పు కదా అది సరికాదు వివేకం లేకపోవడం చేత కాబట్టి వీడి మనస్సులో ఉండే బలహీనత వల్ల ఆ వివేకాన్ని నిలబెట్టుకోలేక కలగాపులకం చేసుకుని ఈ కలగాపులకమే శాస్త్రం అని పైగా చెప్తూ ఉందట ఇది తప్పిది అది శాస్త్రకారులు అంగీకరించరు కానీ శంకర్లు ఖండిస్తున్నారు అనమాట సిద్ధస్తరి సర్వాశ్రమా జ్ఞానకర్మణో సముచ్చయ నా అయితే మళ్ళీ పూర్వపక్షం ఓకే మేము వదిలిపెట్టేశాం ఈ కన్ఫ్యూషన్ అంతా తీసేయండి గృహస్థులు సన్యాసులు అని విభాగం తీసిపారండి అన్ని ఆశ్రమాల వాళ్ళకి ఒక్కే రూల్ పెట్టుకున్నాం ఏమిటా రూల్ ఏమిటో చెప్పు జ్ఞానము కర్మ కలిసి మోక్షాన్ని ఇస్తాయి కర్మ సముచిత జ్ఞానం వల్ల మోక్షం అసలు ఆ రూలే తప్పు ఎప్పుడైతే మీరు కర్మ సముచిత జ్ఞానం అన్నారో సన్యాస ఆశ్రమం ఎగిరి ఎందుకంటే సన్యాసంలో కర్మ ఉండదు సన్యాసం అంటే ఏమిటండి సన్యాసం అంటే త్యాగము కదా ఏమిటి త్యాగం చేస్తాడండి త్యాగం వైదిక దృష్టికోణంలో మీరు ఆలోచించండి ఉద్యోగం మానేస్తాడు అని అది వైదికం అవుతుందా త్యాగం అంటే దేని యొక్క త్యాగము కర్మ త్యాగము కర్మ త్యాగానికే త్యాగం అని పేరు మరి భార్య నుంచి భార్య కర్మని గుర్తు వచ్చిందండి కర్మను బట్టి భార్య భార్యను బట్టి కర్మ కర్మత్యాగం చేసేటంటే భార్యత్యాగం కూడా అయిపోయిందంటే కర్మత్యాగాన్ని బట్టి వచ్చింది గృహస్థాశ్రమం అంతా కూడా కర్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వీడు కర్మను ఎప్పుడైతే త్యాగం ఇల్లు వాకిలి భార్య ఇవన్నీ సంతానము ఈ త్యాగాలన్నీ దాన్ని అనుసరించి వస్తాయి అంతేగాని సన్యాసము అంటే బిడ్డల్ని విడిచిపెట్టి లేచక్కకపోవడం అని అర్థం సన్యాసము అంటే అగ్నిహోత్రాది కర్మల ప్రత్యాగము వీడు తలా బిడ్డను విడిచిపెట్టి ఋషికేశ్వరంలో కూర్చుని హోమాలోకి చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి చండీ యోగం అని మరొకట నేను అది అది త్యాగం ఎందుకైంది అలా చేయకూడదు కూడా తప్ప అసలు భార్యా సంబంధం లేకుండా వీడు అగ్నిహోత్రంలో పొడక కూడా వేయడానికి వీల్లేదు అగ్నిహోత్రంలో వేయాలంటే భార్య పక్కన కూర్చొని అక్కడ ఒంటింట్లోనో ఎక్కడో ఒకటి సంకల్పంలో దన్నపత్ని సమేత వస్తే సంకల్పం చేస్తాడు ఒకసారి ఇలా వచ్చి వెళ్ళమని అంతా ఆవిడ ఇలా వచ్చి వెళ్తున్నాడు అప్పుడు మానసికంగా మారికంగా ఉండాలి ఒక మనస్సులో ఉండాలి ఎక్కడో ఒకటి ఉంటే మనస్సులో ఉంటుంది శ్రీరాముడు అశ్వనీ చేసినప్పుడు సీత యొక్క ప్రతికృతిని పెట్టుకుని చేసుకున్నాడు ఎందుకు అలాగే పురాణంలో చెప్తారు రామాయణంలో వాల్మీకి ఏం చెప్పలేదు వాల్మీకి ఏం సంబంధం లేదు వాల్మీకి సంబంధం లేదు నేను ఎందుకు కోర్టు చేయాలి నేను అనవసరంగా కూర్చేసింది ఐ డ్రాప్ దట్ కొట్టేసి ఐ ఓంట్ పర్ష్యూ ఇట్ అనీ ఎందుకంటే వాల్మీకి సంబంధం లేని మనం అలా చెప్తాం ఐ డాంట్ ఇట్ వాజ్ ఎ మిస్టేక్ అన్ అయిపోయింది కానీ ఎందుకంటే మళ్ళీ వివేకాన్ని ఎప్పుడు తేడా రానివ్వకూడదు వివేకాన్ని అలా మెయింటైన్ చేయాల్సి ఎనీవే సో డ్రాప్ దట్ ఎగ్జాంపుల్ కనుక కర్మ సంబంధము ఉంది అంటే భార్యా సంబంధం ఉంటుంది భార్యా సంబంధం ఉంటే సన్యాసం ఎక్కడి కాబట్టి సన్యాసము అంటే కర్మత్యాగం అయిపోతుంది కాబట్టి వివేకం కరెక్ట్గా చూసుకోవాలి అంతేగాని అన్యాశ్రమాల వాళ్ళకి కర్మతో కూడిన జ్ఞానం వల్లనే మోక్షము అనే సిద్ధాంతం కుదరలేదు నా ఇందువల్ల అంటే ముముక్షో సర్వకర్మ సన్యాస విధానాత్ అది సంగ్రహవాచ్యం అలా కుదరదు ఎందువల్ల కుదరదు అంటే మోక్షాన్ని కోరే వ్యక్తికి శాస్త్రము సర్వకర్మ సన్యాసాన్ని విధించింది సన్యాసం అంటే అది సర్వకర్మ సన్యాసం ఉన్నటే సన్యాసం అని సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే సన్యాసం అంటే వదులుకుని వెళ్ళిపోవడము అనుకుంటారు ఏమిటి వదులుకుని వెళ్ళిపోతున్నాడు అంటే వాడి దగ్గర అంతకుముందు ఏమున్నాయో చూసుకుని అల్లు వదులుకుని వెళ్ళిపోతున్నాడు అని వ్యాఖ్యస్తుంటాను శాస్త్రం అలా చూడదు సో ఉద్యోగం వెళ్ళుకుని వెళ్ళిపోతున్నాడు లేకపోతేనేమో ప్యాంట్లు షర్ట్లు ఉన్నవన్నీ అందరికీ పంచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు అలా కాదు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు అలా కాదు కర్మలని నిలబెట్టి పడిపోతున్నాడు చేత కర్మానుష్ఠానం ఉండదు అంటే ఏ కర్మలో ఉండవు అంటే దేవతలకి సంబంధించిన కర్మలు ఉండవు పితృదేవతలకి సంబంధించిన కర్మలు ఉండవు ఏ కర్మలో ఉండవు కర్మత్యాగము అది సర్మకర్మ సన్యాసం అది శాస్త్రము విధించింది మోక్షాన్ని కోరే వారికి అటువంటి స్థితిలో కర్మ సముచిత జ్ఞానం వల్ల మేము మోక్షం అని ఎలా చెప్తాం శాస్త్రం విధించింది కదా మోక్షం కోసం కర్మత్యాగాన్ని శాస్త్రం విధిస్తుంటే నువ్వు కర్మ సముచిత జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్పడానికి వీరలేదు కాబట్టి శాస్త్రం యొక్క విధిని అనుసరించి అల్టిమేట్గా జ్ఞానాన్ మోక్ష వాడు గృహస్థ సన్యాస ఇవన్నీ తీసుకుంటున్నట్టండి జ్ఞానాన్ మోక్ష రామకృష్ణ పరమహంసం వంటి వాడు గృహస్థ జ్ఞాని ముక్తుడు పరమేశ్వరుడు మరోహుడు సన్యాసి అయినా అజ్ఞాని ముక్తుడు కాదు ఏది కాదు ఏర్పా కాబట్టి కట్టుకున్న బట్టలు ఏమిటి ముండనం చేశాడా పిలక పెట్టాడా ఇవి కాదు పాయింట్ పాయింట్ ఏంటంటే జ్ఞానాన్ మోక్షం అది వ్యవస్థ అయితే సన్యాసానికి ఏమైనా విలువ ఉందా లేదా ఉంది జ్ఞానాన్ని పాటించడానికి అనుకూలిస్తున్నది బట్ అల్టిమేట్లీ జ్ఞానాన్ మోక్షం నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ అని ఉంటున్నాం మోక్షం ఉందండి మోక్షానికి నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఏమిటి జ్ఞానం మోక్షం ఏవో కొన్ని చుట్టుపక్కల ఉంటాయి ఆ జ్ఞానానికి సపోర్ట్ చేసి దీనికి నేను ఇచ్చే దృష్టాంతం ఆకలి తీరటం ఆకలి తీరటానికి హేతు ఏమిటి అన్నము తింట మరైతే కంచం కడుక్కోవాలి అక్కడ కంచం కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కోవాలి ఆ సంస్కారం గలవాడు సంజావనం పూర్తి చేయాలి కనీసం పూర్తి అయిందనే అనిపించాలి ఏదో తిన్న మీద పడి చేసి ఓపిక లేకపోతే ఇవన్నీ కానీ ఆకలి చేయడం సంజయావనం చేసి ఆకలి తీరిపోతుంది సాయంకాలం సంజావందం చేసేసాను కాబట్టి ఇప్పుడు ఆకలి తీరిపోయింది పడుకుని కుదరపోవచ్చు అలా కుదరదు ఇవన్నీ సపోర్టింగ్ సిస్టమ్స్ మెయిన్ ఏమిటంటే అన్నం తింటే ఆకలి తీరుతుంది ఆత్మ జ్ఞానం వల్ల మోక్షం మిగతా సపోర్టింగ్ సిస్టమ్స్ ఉంటాయి తప్పే అదే చెప్తున్నారు శృతి విధించింది అన్నాం కదా ఏమిటా శృతి కొటేషన్ ఇస్తున్నారు యుక్థాయ భిక్షాచర్యం చరంతి అని బ్రోధా రంగతంలో అవుతుంది ఇది మైత్రేయీ బ్రాహ్మణము అంటారు వి్యుత్థాయ విన్నారో ఎప్పుడున్నాయి మాట వియుత్థాయ అథ భిక్షాచర్యం చరంతి అక్కడ వాక్యం ఏంటంటే మోక్షాన్ని కోరి జ్ఞానాన్ని సంపాదించాలని అనుకున్నాడు ఆయన యాజ్ఞవలసి మహర్షి ఆయన ఏం చేశాడంటే వ్యుత్థాయ వ్యుత్థాయ అంటే వి ఉత్య వి అంటే ఒకదానికి వెన్ను చూపించి వి అంటే అటువైపు చూస్తున్నవాడు అటు చూడ మనసుకి చూశాడనుకోండి అప్పుడు అటువైపు ఉన్నదాని విషయంలో నేనేం చేస్తున్నాను ఐ షో మై బ్యాక్ టు ఇట్ అండ్ సో యూ షో యువర్ బ్యాక్ టు సంథింగ్ అండ్ రైజ్ అబౌ దాట్ అని అర్థం యుత్థాయ అంటే ఒకదానికి వెన్ను చూపి దానికి అతీతంగా పైకి లేచుతా వివిట ఒకటి కర్మ యుత్ అంటే కర్మలని వెనుక విడిచిపెట్టి అని అర్థం మీరు ఒకదానికి విరుద్ధంగా ముందుకు వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటండి ఆ ఒకదాన్ని మీకు వెనుక విడిచిపెట్టేసినారు క్రింద వెనుక విడిచిపెట్టేసినారు అలా విడిచిపెట్టేసి అంటే అర్థమేమిటి కర్మ సంబంధం భార్యా సంబంధం గృహ సంబంధం అన్నీ కూడా పెరిగిపోయాయి మరి భోజన సంబంధం దిగిపోవడం భోజన సంబంధం ఉంటుంది శరీరం ఉన్నంత కాలం భోజనము మందు ఉంటాయి ఇది మిగతా ఉన్నా లేకపోయినా మరి వాటి పాటేమిటి భోజనాన్ని ఏముంది భిక్షాచర్యం జరండి భోజనానికి భిక్ష చేసుకుంటే సరిపడుతుంది భోజనానికి భిక్ష చాలు సమాజంలో అశ్రద్ధ ఉంటుంది ఉన్నవాళ్ళు ఎవరిలో ఉంటారు పూర్వం ఉండేవారు ఈ మధ్యకాలంలో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం పూర్వం ఉండేవారు అంచేత భిక్ష భగవాన్ బుద్ధుడు భిక్ష చేసుకుని బతికాడు బుద్ధుడు శంకరులు వీళ్ళందరూ భిక్ష చేసుకుని బతికారు వీళ్ళు ఆశ్రమాలు పెట్టేసి పెద్ద పెద్ద కిచెన్లు పెట్టేసి పట్టకలేరు భిక్ష చేసుకుని బతికారు అలాగే ఈనాడు మేము చేయలేకపోతున్నాము అంటే అది మాకు ఉండేటువంటి పరిస్థితిలో దోషం వల్ల తప్పిస్తే ఎప్పటికీ అది లోటే ఆ లోటుని ఏది పూర్తలేదు అది దానికి కళ్ళు విశేసుకుని మనం బతికేస్తూ ఉంటే అది వేరే సంగతి కానీ భిక్ష చేసుకు బతికేది బుద్ధుడు అంటే శంకరుడు మాకు మీరు భిక్ష ఇప్పించండి అని కోరి వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని శరీరాన్ని నిలబెట్టుకున్నారు ఎలా జరిగింది ఇప్పుడు గృహస్థులకి ఆ ఇబ్బంది ఏం లేదు సన్యాసులే గృహస్థులకి ఇదంతా కూడా కాల ప్రభావం ఉండాలి కాలం ఒక్కటే కాదు పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది సమాజంలో మార్పులు వచ్చేసాయి సమాజంలో గృహస్థులు సన్యాసులకు పోయినక్కడ ఏదో కారణాలు చెప్తాం ఆదివారం నాడు భిక్ష పెడతా అందరూ ఆదివారమే పెడతారు మరి శనివారం నాడు ఆఫీస్ ఉంటుంది శుక్రవారం ఆఫీస్ ఉంటుంది ఆదివారం మీరు భిక్షకు వస్తారా వద్దులే ఆదివారం ఇంకోహే వాళ్ళం భిక్ష పెడతా ఉన్నారు కాబట్టి ఏం చేయాలి ఏదో కిచెన్ పెట్టుకోవాలి కిచెన్ పెట్టుకుంటే ఒక ధర్మశాస్త్రం ఒకటి ఉంది మీరు కిచెన్ అంటూ ఒకటి పెడితే ఆ టైంతో ఎవరైనా వస్తే వాళ్ళకి ఆఫర్ చేయకుండా మీరు తినకూడదు ఎలా తింటారు అదే కాబట్టి ఒక చిన్న తమిడి బియ్యం వండుకుని దీన్నే పెట్టుకుని కూర్చుంటే సమస్యలు వస్తాయి కనుక పెద్ద కిచెనే చేసి పని ఏదో చేస్తే అది ఉభయ తారకడ్డ అవుతుంది వచ్చిన వాళ్ళు కూడా రెండు వ్యక్తులు తిరిగి వెళ్తారో ఏదో కొద్ది అన్నదానం పేరు నడుస్తూ ఏదో కాంప్రమైజ్ ఫార్ములాలు చేసి చేసి చేసి ఇప్పుడున్న వ్యవస్థలు నిర్మాణమయ్యాయి ఒక కాలక్రమంలో నిర్మాణమయ్యాయి ఆ పరిస్థితుల ప్రభావం చేత నిర్మాణమయ్యాయి శాస్త్రము యొక్క సిద్ధాంతంలో అయితే భిక్షాచర్యం చరంతి మీరు భిక్ష చేసుకుని బతకండి అని చెప్పారు కాబట్టి ఇక్కడ కర్మ పరిత్యాగం ఉందా కర్మ ఉందా కర్మ పరిత్యాగం ఉంది నువ్వేమిటి కర్మ సముచిత జ్ఞానం వల్లనే మోక్షము అని ఎలా చెప్పగలం తప్పకుందాం మరి అలా చెప్పరాదు తర్వాత తస్మాత్సమేషాం తపసామతి రిక్తమాహు ఇది మహానారాయణ ఉపనిషత్తులో ఉంది వాక్యం అక్కడ ఏం చెప్పారంటే ధర్మము తపస్సు సత్యము ఇలాగేవో చెప్పారు చెప్పి ఇవన్నీ గొప్పవని చెప్పారు అల్టిమేట్గా న్యాసము అని అంటే చెప్పారు న్యాసము అంటే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అది చెప్పారు చెప్పి ఇన్ని చెప్పారు కదా ఇవన్నీ తపస్సులు తపస్సులు అంటే నిష్టలు వ్రతములు ఇన్ని ఇన్ని రకాల ధర్మాలని మనం చేసుకోవచ్చు ఒకటి యజ్ఞయాగాది క్రతువులు చేయొచ్చు దానాలు చేయొచ్చు హోమాలు చేయొచ్చు వ్రతాలు చేయొచ్చు తపస్సులు చేయొచ్చు తీర్థయాత్రలు చేయొచ్చు ఇన్ని ఉన్నాయి అన్నిటిలోకి శ్రేష్టమైనది ఏది అని ఒక ప్రసంగం చేసి ఏషాం తపసాం ఈ తపస్సుల మధ్యలో న్యాసం అతిరిక్తం ఆహు సన్యాసము అంటే సర్వకర్మ పరిత్యాగపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అది సన్యాసం అంటే అది సర్వశ్రేష్టమైనది అని శృతి వాక్య పెద్దలు చెప్తున్నారు అని శృతి చెప్తా తర్వాత న్యాస ఏవాత్యే చేయత్ తగ్గ అదే అదే సందర్భంలో మహానారాయణ ఉపనిషత్తులో ఇంకో వాక్యం ఏమనుందంటే వీటన్నింటిలోకి న్యాస ఏవా సన్యాసమే అతి అరే చేయత్ మిగిలిన వాటినన్నిటినీ వెనుకని క్రిందనే విదిలిపెట్టేసి అది వెళ్ళిపోయింది అంటే అన్నిటికంటే శ్రేష్టమైనదది అని చెప్తున్నారు కాబట్టి అన్నిటికంటే శ్రేష్టమైన సన్యాసం వల్ల మోక్షం రాడు కర్మ సముచితమైన జ్ఞానం వల్ల మోక్షం వస్తుందని అలా చెప్పకూడదు కదా స్థితి వాక్యాలకు విరుద్ధంగా చెప్పినట్టు అవుతుంది కాబట్టి కర్మ సముచిత జ్ఞానం అనేది పోస్తాడు కాదు నా కర్మ నాన ప్రజయాధనే త్యాగేనైతే అమృతత్వమా నశు ఇది చ అది కూడా మళ్ళీ మహానారాయణ ఉపనిషత్తులో ఉంది అంతేకాకుండా ముందక ఉపనిషత్తులో కూడా ఉంది అమృతత్వం ఆనసు మోక్షమును పొందిరి నా పెడితే మోక్షమును పొందలేదు కర్మ నా కర్మచే మోక్షమును పొందలేరు ప్రజయా నా సంతానముచే మోక్షమును పొందలేరు మాకు సంతానం ఉందండి మాకు కొడుకున్నారు కూతురున్నారు మన ఉన్నారు అందరూ ఉన్నారు అలా మోక్షం రాదు అమెరికా వెళ్ళి రావచ్చు కావాలంటే వాళ్ళ అమెరికాలో ఇంజనీర్ కింద ఉంటే మనం కూడా వెళ్ళి రావచ్చు ఇప్పుడు అందరూ చేస్తున్న పైన సన్యాసులే చేయగలండి గృహస్థులు చేయటంలో ఆశ్చర్యమే ఉంది సో మోక్షం మట్టుకు రాదు మోక్షానికి సంతానానికి సంబంధం అలాంటి కనెక్షన్ పెట్టకూడదు అప్రజేయన ధనానికి సంబంధ మోక్షానికి సంబంధం ఉండదు ధనం దానం ధర్మం చేసుకుంటే పుణ్యం వస్తుంది స్వర్గానికి వెళ్ళచ్చు స్వర్గంలో భోగాలు అనుభవించేసి అప్పుడు మేము మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత వాపస్ వచ్చేయి అమెరికా అయితే వీసా ఇస్తారు ఆ వీసా రోజులు అయిపోయిన తర్వాత అది ఇంకా వీసా అయిపోయేక ముందే వచ్చేయాలి వీసా అయిపోయిన తర్వాత అక్కడ ఉండడానికి వీలై అలాగా స్వర్గం కూడా అంతే సో స్వర్గం రకంగా అమెరికా సంథింగ్ లైక్ దాట్ ధనైనా నా ధనం వల్ల కూడా మోక్షము రాదు మరి ఇక్కడ మోక్షం ఎక్కడ నుంచి వస్తుందండి త్యాగేన ఏకే అమృతత్వ మానసు ఎవరో కొద్దిమంది ఎందుకంటే కర్మ చేసే వాళ్ళు శ్లోకంలో సమృద్ధిగా ఉంటారు సంతానం గల సమృద్ధిగా ఉంటారు ధనం సమృద్ధిగా ఉంటారు సర్వత్యాగం చేసే వాళ్ళు కొద్దిమందే ఉంటారు కాబట్టి ఆ త్యాగము సర్వకర్మ సన్యాసము చేతనే మోక్షము అని కూడా స్థుతి చెప్తోంది ఈ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అందరూ సన్యాసం తీసుకోమని అభిప్రాయం కాదు అందరూ జ్ఞానాన్ని సంపాదించండి అని అనుకుంటారు మరి కర్మ సన్యాసము అంటే ఆత్మస్వరూపము నుండు కర్త కాదు అని తెలుసుకోవడం పేరే కర్మ సన్యాసం సన్యాసము ఇన్ స్పిరిట్ మా సన్యాసము ఇన్ లెటర్ ఈ విషయాలను మళ్ళీ శనివారం క్లాస్లో మరింత విస్తారంగా చూద్దాము ఓం పూర్ణ పూర్ణముదం పూర్ణ పూర్ణముదశాయ పూర్ణమే వాశిష్యే శాంతిశాశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్స శ్రీకృష్ణాపణమూ